ప్రార్థన చేద్దాం పరిశుద్ధవాదు తండ్రి ఇస్రాయల్ గొప్ప దేవ మీకే కృతజ్ఞత ఇంతవరకు మమ్మల్ని మీరు కాచి కాపాడినందుకు మీకే ప్రార్థన చేద్దాం పరిశుద్ధ్రవా తండ్రి ఇస్రాయల్ గొప్ప దేవ మీకే కృతజ్ఞత ఇంతవరకు మమ్మల్ని మీరు కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ ఈ యొక్క సాయంత్రం సమయంలో మరోసారి మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మేము మీ సన్నిధికి వచ్చిన మీరు స్వీకరిస్తున్నారు ప్రభావ ఎవరిని తోసిపుచ్చలేరు అటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావా ముఖ్యంగా తండ్రి ఆ యొక్క ప్రకటన గ్రంథంలోని పదకొండవ అధ్యాయం ధ్యానిస్తున్నాంనైనా బైబిల్లో యొక్క ప్రకటన గ్రంథంలోని ఆ యొక్క అధ్యాయము గొప్ప జనానికి సంబంధించిన బోధ పన్నెండవ అధ్యాయము లక్ష నలభై వేల మందికి సంబంధించిన బోధ కాబట్టి నైనా ఈ యొక్క అధ్యాయాన్ని మేము దీర్ఘంగా ధ్యానించాలా ఎందుకంటే మా సేవా భారం అంతా వారికి గొప్ప జనాన్ని ఏ రీతిగానైనా ఆ యొక్క ఆచారబద్ధమైన జీవితం నుంచి బయటికి తీసుకొని రావాలా మిమ్మల్ని నిండు మనస్తే సేవించలాగిన వాళ్ళని తయారు చేయాలా అటువంటి తయారు చేసే సేవనే లక్ష నలభై మీరు ఎన్నిసార్లు మా తను మాట్లాడినారు ప్రభా వీటన్నిటినీ గ్రహించిన మేము మేమందరికీ ప్రకటించాలా ప్రభా మేమన్ని మా దగ్గరే దాచిపెట్టుకోవడానికి వీళ్ళేది ప్రభా అవునునైనా దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన మాకందరికీనైనా అవి నేర్పించి ఒప్పువా ఇతరులకు ప్రకటించడం కొరకు మమ్మల్ని సిద్ధపరచుకున్నారు అటువంటి భాగ్యం మీరు ఇచ్చినందుకు మీకు ఎంతో వదనాలు కాబట్టి వీటిని మేము ధైర్యంగా అనేకులకు చూపించలాగా సాయపడమని ఏ శుక్రీస్తు నా మమ్మల్ని తండ్రి ఆమె మన మీ ఉదయ కాలం ఏం చేసినామంటే గ్రంథం పదకొండవ అధ్యాయంలోని విషయాలని కొంచెం దీర్ఘంగా ధ్యానిస్తూ గొప్ప ఎందుకు శ్రమలకుండా పోవాల్సి వస్తుంది లేక ఇద్దరు సాక్షులు అన్న అంశం ఇది అధ్యాయము ఈ ఇద్దరు సాక్షులు గొప్ప జనానికి సాదృశమని నేను చూపించిన దానికి సంబంధించిన వాక్యాలు ఎన్నో రుజుపరిచిన ఎందుకంటే ఆ యొక్క బైబిల్ కామెంట్రీస్ లో అంతా ఈ ఇద్దరు సాక్షులు ఆ యొక్క మూషే సంబంధించిందని దాని తర్వాత ఎరుబాబేలు సంబంధించిందని మరికొంతమంది రకరకాలుగా చూపిస్తా ఉన్నారు అన్నట్టు కానీ చూపించినప్పుడు వాటికి ఆధారాలు చూపించాల ఆధారాలు లేకుండా చూపించడం మనం చూస్తున్నాం ఎందుకంటే ఆ యొక్క మూష కాలంలో వాళ్ళు చేసిన సేవ పరిచర్య ఏ రీతి ఉండే అనేది వారు చేసిన అద్భుత కార్యాలు కూడా వీళ్ళు చేయగలరు కానీ వీళ్ళు చేసినట్లు ఎక్కడ లేదని చూపించేను ఈరోజు పోయిన వారం కూడా చూపించిన వీరు ప్రవచించగలరు వీరు ప్రకటించగలరు వీరు ఆ యొక్క వర్షం రానియకుండా ఆకాశం ముయ్యగలరు వీరు కూడా తెగులుతో బాధించగలరు వీరి నోట్ల నుంచి అగ్ని రాగలదు వీళ్ళు ప్రవచించగలరు అన్నీ ఉన్నాయి కానీ అది ఒక్కటి కూడా వాళ్ళు చేయలేదు వారి జీవితాంతం అన్న విషయాన్ని నేను మీకు చూపించిన యోగ్యత ఉన్నా చెప్పలు చేయలేరు అన్నట్టు వాటిని ఫలింప చేసుకోలేదు తలాంతులు ఉన్నా వాటిని వాడుకోలేదు ఇద్దరు సాక్షులకు సంబంధించిన విషయం కానీ చివరికి వారు ఇవన్నింటిని సత్యాలను గ్రహించి అవి ప్రకటించే సమయానికి ప్రవచించే సమయానికి వారి మెడల మీద కత్తులు ఉన్నాయి అప్పుడు ప్రవచిస్తున్నారు వారు చివ్వరి అప్పుడు అగాధంలో నుంచి వచ్చిన ఆ యొక్క సైతాను వీరిని చంపినట్టు మనం చూస్తున్నాం అయితే ఆరవ బూర్వలనే ఈ యొక్క తీర్పు ఉంటుందన్న విషయం నేను కొన్ని వారాల ధ్యానించిన కొన్ని నెలల మరి విశేషంగా రెండు వేల నుంచి ధ్యానిస్తున్న ఈ విషయాలు ఇవన్నీ వాళ్ళని తిరిగి తిరిగి వెంటాడుతున్నాయి అన్నట్టు ఎందుకంటే ఆ రోజు మిస్ అయిపోయిన వాళ్ళకి ఇది అవకాశం సరే ఇవి ఎప్పటికీ కూడా మిస్ కావడానికి వీలైన ఎందుకంటే నీ ఒకటే టైం దాని మీద కేంద్రీకరించుకొని ఆ రికార్డింగ్స్ అన్నిటినీ ఓపికతను విని ఒక బుక్స్ లాగా రాసుకుంటే ఎగ్జామ్కి సిద్ధ పడినట్లుంటుంది అన్నట్టు నేనైతే ఎప్పుడు బైబుల్ వాక్య అయినట్లనే ధ్యానిస్తా ఎగ్జామ్కి సిద్ధపడుతున్నట్లే నేను చదువుతూ ఉంటాను ఎందుకంటే నేను గతంలో కూడా ఒకసారి మేము చెప్పిన నాకు తరచుగా అటువంటి కలర్లు వచ్చేది ఏంటంటే నేను ఎగ్జామ్ హాల్ కి లేట్గా పోయినట్లు ఎగ్జామ్ హాల్లో ఆ సెంటర్ దొరకకుండా ఆ కుర్చీ దొరకకుండా సీటు ఎక్కడో ఉండడము ఆలస్యం అయిపోయి లాస్ట్ మినిట్కి పోయి అక్కడ కూర్చొని ఆత్ర మాత్రంతో నాకు వచ్చేది రెగ్యులర్గా కలర్లు వచ్చాడు కొన్ని సంవత్సరాలు లాస్ట్ మినిట్లా పోయి పరీక్షలు కూర్చొని ఎన్నని రాయగలం పేపర్లు అది ఎంతో వేదనగా ఉండేది నా లైఫ్లో ఎన్నిసార్లు వచ్చిందో అటువంటి కళ నాకు ఒక్కసారి కాదు రెండుసారి కాదు తర్వాత ఇంకొక కళ ఏంటంటే అదే ట్రైన్ కొరకు పరిగెత్తుతున్నట్లు ఆ లాస్ట్ మినిట్లో పరిగెత్తి పట్టుకుంటున్నట్లు ఇటువంటి కళలు వచ్చాడు నాకు మరోసారి ఏరోప్లేన్ మిస్ అయిపోయినట్లు ఇట్లా కళలు వచ్చాయి నాకు కాబట్టి అవన్నీ ఎందుకు చూపిస్తున్నారు దేవుడు ఇది ట్రైనింగ్ ఇది తర్వీదు డిసిప్లిన్ గుండాలా ప్రతి విషయంలో డిసిప్లిన్ ఉండాలా ఏ వయసులో జరగాల్సిన కార్యాలు అవి జరిగిపోవాలా ఆలస్యం చెయ్యొద్దు మనం పరిగెత్తించాలా మన కాలాన్ని మన జీవితాన్ని ఆ రీతిగా మనం సిధపడుతూ చూడండి అన్ని పొందినమన్నాడు కాబట్టి పరిగెత్తాలా ఇంకా వెతుకుతా ఉంటే చెప్పండి ప్రార్థనలు ఇంకెప్పుడు ఇస్తాడు ఇంకెప్పుడు ఇస్తాడు ఇంకెప్పుడు ఇస్తానో ఎదురుతూ వస్తాడు అన్ని ఇచ్చేసినామన్నాడు అన్ని పొందినామని ప్రార్థించమన్నాడు మనం పోకుండా ప్రవా ప్రవ్వా ప్రవ్వా అని ఏడుస్తూ ఉంటే కాదన్నట్టు కార్యం కాబట్టి ఇక మీదట మనం ఏడవము ధైర్యంగా బీటన్నిటినీ గ్రహించగలుగుతున్నాం కాబట్టి అన్ని పొందిన మనం ప్రార్థించమని కాబట్టి ధైర్యంగా మనం బరిగిస్తూ ఉంటాం కాబట్టి ఉదయం ఈ యొక్క ఇద్దరు విషయాలు జానిస్తున్నప్పుడు మూడు ముఖ్యమైన బైబుల్ వాక్యాలు నేను మీకు చూపించాను మొదటిదిగా ఏంటంటే ఆ యొక్క గ్రంథము నాలుగవ అధ్యాయము తర్వాత ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యయము దానికి ముందు ఇంకొక అధ్యాయం చూపించిన ఎవరని చెప్పగలరా పొద్దుంది ఇర్మియా గంధం మన ఇరిమయా గంధం పదకొండు అధ్యయం పదహారు వచ్చినా కాబట్టి ఇది మధ్యలో ఉంటుంది ఇర్మియా గ్రంథం ఎప్పుడు మధ్యలో ఉంటుంది పుస్తకం మధ్యలో దాని తర్వాత పాత నిబంధన పుస్తకాలు ముగింపులో ఉండేది చక్ర గ్రంథం దాని తర్వాత మలాఖీ కదా కాబట్టి తర్వాత ప్రకటన గ్రంథమే క్రొత్త నిబంధన పుస్తకాలు చివరి అధ్యాయులు కాబట్టి పదకొండు నాలుగు పదకొండు అధ్యాయాలు అట్లా గుర్తుపెట్టుకోవాలన్నట్టు ఎగ్జామ్కి పోతున్నప్పుడు అటెండ్ గుర్తుపెట్టుకుంటాం ఆన్సర్స్ కాబట్టి హిర్మయ గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఎందుకు వీళ్ళు శ్రమల గుండా పోవాల్సి వస్తుంది ఒలివ చెట్టు ఇద్దరు సాక్షులు ఎందుకు శ్రమల గుండ సాక్షులు అవుతారు అనేది అధ్యాయంలో మనం చూస్తున్నాం తర్వాత జక్రియ గ్రంథం నాలుగవ అధ్యాయంలో ఈ ఇద్దరు సాక్షులు ఇద్దరు ఒలివ చెట్లు వారు ఏ రీతిగా ఆ యొక్క ఏడు దీపస్తంభములకు నూనె సరఫరా చేస్తున్నారు అన్న విషయం ఆ రీతిగా వాళ్ళు సంపూర్ణంగా వారి నూనె అంతా త్యాగం చేసి ఎండిపోతున్నారు అన్నట్టు ఇంకా వాళ్ళ నూనె లేదన్నట్టు అట్లా వాళ్ళు చివరికి అంటే తయారవుతారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు తర్వాత పోయిన వారం నేను చూపించిన ముఖ్యంగా లూకా సువార్తలో ఒక వాక్యం ఆయన పెండి విందు నుంచి తిరిగి వస్తుంది వీళ్ళ దగ్గర కొరి మత్ సువార్త ఇరవై అధ్యాయంలో పెండి విందుకి గొప్ప జనము లేరు పెండ్లలో పెళ్లి పెళ్లి కుమారుడు తిరిగి వస్తున్నాడో నశీ స్వరం వినిపించినప్పుడు బుద్ధి లేని కనికలు బుద్ధి కల కనికలు ఇద్దరు లేచినారు కానీ బుద్ధి వారి దివిటలను వెలుగుతున్నాయి పరుశుధాత్మ సహాయం ఉంటుంది లేకుంటే వెలగలేమన్నట్టు అంటే నువ్వు సత్యాన్ని గ్రహించలేమన్నట్టు సత్యాన్ని చూపించలేమన్నట్టు ఎంత కామెంటరీస్ చదివినా బ్లైండ్గా చదివేసి వెళ్ళిపోతూ ఉంటాం కానీ ప్రభా ఈ కామెంటరీ ఎంత మటుకు దీన్ని మా కాలానికి వర్తిస్తుంది ప్రభు ఆయన గ్రహించే ప్రార్థనలు కూడా ఉండవు అన్నట్టు కాబట్టి పరశుధాత్మ ఎందుకు అంటే వెలగడానికి కొరికే నూనె ఎందుకు అంటే వెలగడానికి కొరికే నీ దీపం ఆరిపప్పు ఉండి నీకు నూనె అవసరం కదా కాబట్టి ఈ గొప్పజనము ఏడు దీపస్తంభములు ఏడు సంఘాలు లేదా యుగ సమాప్తిలో క్రైస్తవ సంఘానికి సదృశ్యం ఇవన్నీ ఒకటే స్తంభం అంటే స్తంభం ఒకటే వాటి దీప ఏడు కొమ్ములు ఒక ఒకటే నకిసి పని అన్నట్టు అది మనం ఎక్కడ చూస్తామంటే నిర్గమ్మ కాండము ఇరవై నేను చూపించిన ముఖ్యంగా ముప్పై ఆరో అది ఒకటే పని అన్నట్టు అంటే బంగారాన్ని కరగదీసి ఒకటే పనిలాగా తయారు చేయాలి ఆ ఏడు దీపస్తంభములను అది మధ్యలో నుంచి మధ్య భాగము పైకి ఎదిగినాక అక్కడి నుంచి కుడి పక్కన మూడు ఎడవ పక్కన మూడు మధ్యలో ఒకటి అట్లా ఏడు కొమ్ములు లేక ఏడు పైప్స్ అంటాం గోల్డెన్ పైప్స్ అవి అని అక్కడ చూస్తాం ప్రభు మన తండ్రి మోసకి అక్కడ బయలుపరిచింది అది ఆ రీతిగానే తయారు చేయాలని కాబట్టి కంసలి వాళ్ళు అదే రీతిగా తయారు చేసిరన్నట్టు కాబట్టి ఆ నూనె పోసినప్పుడు అన్నిట్లోనికి సమంగా నూనె వెళ్తుంది అన్నట్టు అంటే పరిశుద్ధాత్మ అందరి కొరకు అనుగ్రహించబడింది అని ఆ యొక్క వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది అందరి కొరకు సమంగా అనుగ్రహించబడింది పరశురాత్మ కానీ ఎవరి ఇష్టం ఉన్నది వాళ్ళే పొందుకోగలరు కదా ఎవరికి ఆసక్తి ఉంటే వాళ్ళే దాన్ని అమితంగా పొందుకోగలరు కాబట్టి ఈరోజు యుగ సమాప్తిలో మనం అదే చేస్తున్నాం ఉపజనం ఎందుకు విలగలేకపోయిండ్రు మనం చూపించిన క్యాండిల్ అటుపోయిన వారం కూడా చూపించిన క్యాండిల్ అంటే క్యాండిల్స్ పెలగడానికి కొరకే కదా దాన్ని మీకు కొంచెం కింద ఎవరు పెట్టాడంటే బుట్ట కింద ఎవరు పెట్టారు క్యాండల్ అనే విషయం మనం చూసినాం మా కాబట్టి అది దీపస్తంభం మీద పెడితేనే ఈ లోకానికి వెలుగు అన్నట్టు కాబట్టి దేవుని బిడ్డలందరూ దీపస్తంభం మీద వెలుగులాగా ఉండాలనేది ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి నూనె పరిశుధాత్మక సత్యానికి సాదృశ్యం సత్యం లేకపోతే మనం వెలగలేమన్నట్టు లోకంలో కాబట్టి నువ్వు వెలగాలంటే మటుకు నీకు సత్యం కాబట్టి ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఈ యొక్క జక్ర గ్రంథము నాల్గవ అధ్యాయము పదవచనాన్ని ఉదయం మనం కొంతసేపు చూసి అక్కడికి ఆగిపిస్తున్నాము ఆ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతాము జక్ర గ్రంథము నాల్గవ అధ్యాయము పదవచనం అయితే కార్యములు అల్పమములు అల్పములయ్యున్న కాలమును తృణీకరించిన కార్యములు అల్పములు అంటే అల్పము అంటే తగ్గించుకున్నాయన్నట్టు బహు బహు చిన్నగా అయినాయి విధవ లేవనట్టు స్వల్పమైన అన్నట్టు కాబట్టి కార్యములు అల్పములైన ఉన్న కాలమును తృణీకరించిన వాడేవాడు ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంది ఏమనుందంటే ఫర్ హూ హ్యాత్ డిస్పైజ్డ్ ద డేస్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అన్నట్టు కాబట్టి కార్యములు అల్పంలైనప్పుడు అన్న విషయం మనం ఇక్కడ కాలమును తృణీకరించిన వాడేవాడు కాబట్టి అల్పంలైన కార్యములను కార్యములు గల కాలంలో తృణీకరించిన మనకు తెలుసు నీ సేవా జీవితము ఏ రీతి ఉన్నదో నువ్వు అది దేవుని దృష్టిలో ఏ రీతికి ఉందో గ్రహించాలా ముఖ్యంగా ఆ పదవ అధ్యయంలో పదవచనం ధ్యానించినప్పుడు అక్కడ ఏముందంటే కార్యములు అల్పము అయి అల్పములయ్య కాలంలో తృందీకరించిన లోకమంతటను సంచారం చేయ యహోవా యొక్క ఏడు నేత్రములు జరుబాబుల చేతిలో గుండు నూలు చూచి సంతోషించినట్ట ఎక్కడ లోకమంతటను సంచారం చేయు ఈ ఏడు నేత్రములంట జరుబాబుల చేతిలో ఉండు గుండు నూలును చూచి సంతోషిస్తాయంట కాబట్టి ఇక్కడ ఏంటంటే కార్యములు స్వల్పముల అల్పములైన కాలంలో తృణీకరించిన వాడు ఎవరన్నప్పుడు ఈ మొదటి రెండు గుంపులని తృఢీకరించిన వాడు ఎవరు అంటే మన ప్రవ్ అన్న ఎందుకంటే వీరు బహు అల్పములైన వారు మొదటి రెండు గుంపులు కానీ దేవుని చేతిలో అంటే ఎరుబాబుల చేతిలో అంటే ఎరుబాబేలు ఏసుపక్ సాదృశ్యం అని ఉదయం నేను చూపించిన కాబట్టి ఎరుబాబేలు చేతిలో గుండు నువ్వులు ఉన్నట్టు సంతోషించిన వారు ఎవరంటే గొప్ప జనం గొప్ప జనం సంతోషిస్తారన్నట్టు ఎందుకంటే మనకు తెలుసు ఈ దేనికి సంబంధించింది అన్న వాక్యం చాలా సమాచారం మనం చూస్తున్నాము ఈ భక్తిహీనులైన మొదటి రెండు గుంపులు తృణీకరించిన వాళ్ళు అల్పంలైన వారు కాబట్టి దేవుడే వారి నా రీతిగా తయారు చేసిండు కానీ సంతోషించే వాళ్ళు ఎవరు అంటే గొప్ప జనం ఎందుకు దేవుని చేతిలో ఎరుబాబుల చేతిలో ఉన్న ఆ యొక్క మటప్పు చూసి కాబట్టి మటప్పు సంబంధించిన విషయం మనకు తెలుసు అక్కడ ఏముందంటే దానికి ముందు చూడక ఈ వాక్యాన్ని ముగించుకుందాం పదవ వచనంని లోకమంతటను సంచారం చేయి యహోవ యొక్క ఏడు నేత్రములంటబట్టి ఈ ఏడు నేత్రములు ఏంటంటే ఎన్నిసార్లు నేను చూపించిన పోయిన వారం కూడా అటుపోయిన వారం కూడా ఈ ఏడు నేత్రములు ఏడు సంఘాలు ఏడు నక్షత్రములు ఏడు ఆత్మలు ఇవన్నీ క్రైస్తవ జీవితానికే సాదృశ్యం ఏడు సంఘాలన్నా ఏడు కొమ్ములన్నా ఏడు ఆత్మలన్నా ఏడు నేత్రములన్నా అన్ని ఒకటే ఈ ఏడు నేత్రములు మన ప్రభు యొక్క నేత్రములను కూడా కాబట్టి భూమి అంతటా వెతికే నేత్రంలో ప్రభు కన్నులు కాబట్టి సరే అది ఎట్లుంది ఏదంటే ప్రభులోనికి సాధృషామని కూడా మనం చూస్తున్నాం ఈ యొక్క సంఘం ఏ రీతిగా ఉంది అంటే దేవుడు ఏర్పరచుకున్న సంఘం ఎక్కానాది ఏ రీతిగా తయారైంది దేవుడిని ధృవీకరించడాలాగా తయారైంది కాబట్టి దాన్ని సరి చేయాలా దాన్ని సరి చేయాలా అంటే ముందు మొదటి రెండు గుంపుల నుంచి గొప్ప సెపరేట్ చేయాలా సెపరేట్ చేసి శుద్ధీకరించాలా అప్పుడే వారు ప్రభు సంధిని నిలబడగలరన్నట్టు కాబట్టి శుద్ధీకరించడం అంటే ఏ రీతిగా ఏ రీతిగా సపరేట్ కావాలి చూడండి సెపరేషన్ అంటే శారీరకంగా విడిపోవడం కదా మరణమే కదా కాబట్టి మరణము పొందకుండా శుద్ధీకరించబడరు వీళ్ళు ఎందుకంటే ఆయన మరణ భూస్థాపన పురుదనలో పాలు పొందిన వాడవైతే నువ్వు పరిశుద్ధంగా సెపరేట్గా ఉండేవాడివి కానీ వీళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో మతపరమైన జీవితంలో జీవిస్తూ దేవునికి దూర విరుద్ధంగా ఉండి దేవునికి బహు దూరంగా ఉన్నారన్న విషయం మనం చూస్తున్నాం వారు దేవుణ్ణి స్థుతించరు కానీ వారి హృదయాలు బహు దూరంగా ఉన్నాయని వారు పెదములు ఆయన మహిమపరుస్తున్నాయి కానీ హృదయాలు వారి హృదయాలు మటుకు ఆయనకి బహు దూరంగా ఉన్నాయన్నట్టు ఎందుకంటే లోకాన్ని ప్రేమించిన వాళ్ళు వీళ్ళు ఏషావులాగా భ్రష్టాత్వంలో పడిపోయిన వాళ్ళు వీళ్ళు కాబట్టి ప్రభు దేవిచితకి రావాలంటే శరీరాన్ని విడిచిపెట్టక తప్పదు కాబట్టి ఆ యొక్క ఏడు ఎరుబాదుల చేతిలో ఉన్న ఈ యొక్క అన్న అంశం గురించి కొంత క్లుప్తంగా జనిస్తాము అముస గ్రంథము ఏడవ అధ్యాయంలోకి వెళ్ళిపోయి దానికి ముందు ఇవన్నీ ఎందుకు మనం ధ్యానిస్తున్నాం అన్నప్పుడు నాకు ఇందాక ఒక తలంపు వచ్చింది ఏంటంటే ఎవరికన్నా వచ్చిందో ప్రశ్న నాకు వచ్చింది చాలాసార్లు నేను లక్ష నలభై నాలుగు లేదా అని నాకెట్ట తెలుసు ఎందుకంటే మధ్యాహ్నం నేను చూపించిన గొప్ప జనంలో నువ్వు ఉన్నావా నీకెట్ట తెలుసు గొప్ప జనంలో ఉండే నిర్లక్ష్యమైన జీవితంలో జీవిస్తారు వాళ్ళ స్వార్థంతో కూడిన వాళ్ళు వాళ్ళ కుటుంబము వాళ్ళు వాళ్ళ జీవన విధానమే స్వార్థంతో ఉంటారన్నట్టు వాళ్ళ పాటలు పాడుకొని వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నట్టు వారికి సంపూర్ణంగా సత్యం తెలియని వెళ్ళదన్నట్టు వారు బైబుల్ ధ్యానంలో అంత ఆసక్తి చూపించారు అన్వేషించాల బైబిల్లోని సత్యాలను అన్వేషించాలన్న తపన కూడా వాళ్ళలో ఉండదన్నట్టు ఆచారబద్ధంగా ఉదయం తీసుకొని అర్థం చేసుకొని అందరూ పంటలు పనులు ముగించుకుంటుంటారు ఎంతో అతితంగా ఉంటారు వచ్చేస్తారు టీవీలు తీసుకుంటారు సినిమాలు జరుగుతుంటారు పార్టీస్ చేసుకుంటారు సెలబ్రేషన్స్ చేసుకుంటారు పండుగలు చేసుకుంటారు ఆచారబద్ధంగా జీవిస్తూ ఉంటారు రక్షణ బంధనంగా దాన్న ధీమా ఉంటుందన్నట్టు అది గొప్ప జనంగా గుణగనం ఎవరైనా వచ్చి చెప్తే నవ్వుతారు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ అవసరం అన్నట్టు కానీ లక్ష నలభై నాలుగు వేల మందిలో చాలా కాలం కిందట నేను చూపించిన మొదటి కొన్నితులు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఏంటంటే రక్త మాంసంలో పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరు అన్న విషయం ఏంటి అనేక పర్యాలు చూపించింట మీకు ఎవరు పర్లోకానికి ఎవరు పోరు అనేది అక్కడ ఉంది వాక్యం పదిహేనవ అధ్యాయంలో మొదటి కొనుతులాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు యాభై వచ్చిన పదిహేనవ అధ్యాయం మొదటి కొనుతులాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై వచ్చింది ఇదిగో సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసంలో దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్న నీరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు క్షయత అంటే నశించిపోయాడు అక్షయత అంటే శాశ్వతంగా నిలిచాడు అవి రెండు గుంపులు అన్నట్టు అయితే యాభై ఒకటో వర్షంలో చెప్తున్నాడు ఎవరు లక్ష నలభై నాలుగు వేల మంది ఎవరు కాదు అనేది చూడండి మీరు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెపపాతగా కడబూర ఇది ఒకటి అండర్లైన్ చేసుకోవాలి చాలా మంది ఎత్తబడే సంఘానికి సంబంధించిన బోధ అనుకుంటారు దీన్ని ఇది కానే కాదు ఎందుకంటే కడబూర అన్న పదము వాళ్ళు క్రిణీకరిస్తారు అది దాన్ని అత చదివేసి వెళ్ళిపోతుంటారు కడబూర అంటే ఎన్నో బూర చెప్పండి బూరలు కదా కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుతు అంటే ఇది ఎప్పుడూ స్టార్ట్ అయింది ఎంతో కాలం నుంచి ఎన్నో మార్పు పొందుతున్నారు మనుషులు ఇది సడన్ జరిగేది కాదు ఒక రోజుకి సంబంధించింది కాదు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అన్నట్టు మార్పు పొందడం కాబట్టి లక్ష నలభై నాలుగు వేల మంది ఎట్లా మార్పు పొందుతుందంటే కడబూర స్వరం విన్నరు కాబట్టి కడబూర స్వరము అంటే యుగం ఎట్లా ముగించబోతుంది పర్లవరాజ్య పరిస్థితి ఏ రీతి ఉంది తీర్పు ఏ రీతి ఉంటుంది ఇవన్నీ ధ్యానించిన వాళ్ళు కాబట్టి మార్పు పొందిన వారే లక్ష వేల మంది అని నేను గ్రహించగలిగిన తర్వాత వీరి సేవా విధానం ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూడండి పిలిపిలు రాసిన పత్రికలో దానికి సంబంధించిన విషయం మనం చూస్తాం పిలిపిలి రాసిన పత్రిక రెండవ అధ్యాయం బహు బహు విలువగల వాక్యం ఇది ఎందుకంటే ధీమాగా ఉంటారు కదా క్రైస్తవులు నేను నాకు ఒకసారి అర్చ పొంది సరిపోయింది నాకు అనుకుంటారు కానీ పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఏముందంటే అది కానే కాదు ఆ రీతిగా చూడండి పన్నెండవ వర్షం నేను మ్యాచ్ అవుతానని కాగా నా ప్రియులార మీరు ఎల్లప్పుడునూ ఎల్లప్పుడూ అంటే చెప్పండి నిర్లక్ష్యం ఉండద్దని చెప్తుంది ఎల్లప్పుడూ విధేయులయున్న ప్రకారం ఇది నేను అనేసారి హెచ్చరిస్తుంటాను ఎందుకు మనము శ్రమల గుండా వెళ్ళాల్సి వలన అందుకు ఎల్లప్పుడూ విధేయులై ఉండమని చెప్తుంది వాక్యం మీరు ఎల్లప్పుడూ ఉన్న ప్రకారం ఇంతకు ముందు ఉన్నారు ఇక మీదట కూడా ఉంటారు నిర్లక్ష్యం చేయకండి అని చెప్తుంది ఈ వాక్యం మీరు ఎల్లప్పుడూ విధేలేయున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక చూడండి ఇది ఒక సండేనే కాక ఒక పాస్టర్ ఉన్నప్పుడే కాక ఒక సేవకుడు ఉన్నప్పుడే కాక అన్న విషయం జ్ఞాపం చేసింది క్రైస్తవులు కేవలం సండేనే పరిశుద్ధంగా కనిపిస్తారు కదా ఇతరులలో గొప్ప జనం అన్నట్టు నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా చూడండి ఇప్పుడు మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం అంటే ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా ఒక కాలం నా మీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండడం అన్నట్టు ఈ వాక్యాలు ఎవ్వడు ఎవ్వడివి చూపించినట్టు కూడా తర్వాత నీకు ఓపిక కూడా ఉండదు యాభై గంటలు వినగలవా ఇప్పటికీ రోజుకి నలభై గంటలు అనుకుంటారు భక్తన గ్రంథం ఆ ధ్యానం ఆరంభమై నలభై ఎనిమిది గంటల రికార్డింగ్స్ నీకు ఆనెస్ట్ చెప్పాలి యథార్థంగా నీకు ఓపిక ఉందా ఎవరికైనా నలభై గంటల వాక్యం వినంత ఓపిక ఉందా నలభై గంటలైతే అట్లా సునాయాసంగా ఖర్చు లైఫ్ లో అట్లా పోతారు ఇట్లా పోతారు రెండు మూడు గంటలు పోతారు సినిమాకి పోతారు ఒక రెండు మూడు గంటలు పోతారు షికార్లకు పోతారు ఒక రెండు మూడు గంటలు పోతారు హోటల్లో పోతే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ కూర్చుంటారు అట్లా ఓపిక ఉంటుంది కానీ స్నేహితులతోని వాళ్ళతోని వీళ్ళతోని ముసలమ్మ వచ్చేట్లు మాట్లాడుకోవడానికి ఎంతో టైం ఉంటుంది టెలివిజన్స్ ముందు కూర్చోడానికి ఈ సోషల్ మీడియా యాప్స్ మొబైల్ ఫోన్స్ చూడడానికి ఎంతెంతో టైం పెడతాం కానీ చెప్పండి యథార్థంగా కనీసం ఒక గంటసేపు రోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించగలమా ఇటువంటి రికార్డింగ్స్ మనం వినగలమా కొన్నిసార్లు నేను నా స్వరం నేను చెప్పిన వాక్యం నేనే వింటామంటే నాకు ఆశ్రమ నాతోనే మాట్లాడుతుంది కదా అనుకోండి కానీ నన్ను ఒకటగలు వస్తున్నట్టు నాకు వినకూడగలదు అది అది విన్నప్పుడు నాకు తెలుస్తుంది ఇది నన్ను కూడా హెచ్చరిస్తుంది కదా నేను కూడా ఇట్లా తయారు కావాలి కదా అని కాబట్టి ఈ వాక్యం ఏమంటుందంటే మీరు ఎల్లప్పుడూ విధేలై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక ఇది మతపరమైన జీవితం ఎవడన్నా చూస్తున్నట్టునే పరుశుధంగా కనిపిస్తారు లేకుంటే కనిపించాలన్నట్టు మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం అందులో భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకున్నది ఎందుకు గొప్ప జనం అంతా శ్రమలుగుండమే మరణిస్తున్నారు మీ సొంత రక్షణను కొనసాగించుకున్నది ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి మనం చూస్తాము రక్షణ పోగొట్టుకుంటారు అందరు నేను చూపించిన మీకు ఆ వాక్యం మనుషుకు మనం తెలుగు భూమి మీద ఇది స్టార్టింగ్ టైం అన్నట్టు ఎందుకంటే ఒక్కసారి అమాంతంగా భయంకరమైన శ్రమలు వచ్చి పడ్డప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందంటే నేను ఇంతకాలం తిన్న వాక్యమేమై ఇంతకాలం చేసిన సేవ ఏమై అనే అనుమానాలు నీకు వస్తుంది అక్కడికే పోయానట్టు మీ పని నేను ఎన్నిసార్లు నీకు నీకు అధికారం ఇచ్చింది దేవుడు అని నీకు అధికారం ఇచ్చిండి అని నీ శత్రువు ఎవరు చెప్పారు వాడి క్రియలు నీ వాడు నిన్ను మరణంతో భయపెట్టి నేను చూస్తాడు ముఖ్యంగా ఈ వైరస్ ద్వారా వ్యాక్సిన్స్ ద్వారా ఈ వ్యాక్సిన్స్ ఎంత పాయిజనస్ అనేది నేను ఎన్ని అది వ్యాక్సిన్స్ స్టార్ట్ కాకముందు నుంచి చెప్తున్నా అది ఇంకా ఈ లోకంలోకి రాకముందు నుంచి నేను చెప్తున్నా అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పిన ఎప్పుడు వ్యాక్సిన్స్ ఇస్తారు కూడా చెప్పినా దాని తర్వాత రకరకాల వ్యాక్సిన్స్ వస్తాయి రకరకాల బూస్టర్లు ఇస్తారు ఇవి ఏ వ్యాక్సిన్స్ ఇచ్చినా ఈ వైరస్ నుంచి ఎవ్వరు మిమ్మల్ని కాపాడడం చెప్పిన అవన్నీ నెరవేరణి మళ్ళీ నాకు ఎట్లా బయలుపరిచింది దేవుడు నాకు బయలుపరిచే దేవుడు మీ కూడా బయలుపరచడా ఖచ్చితంగా బయలుపరుస్తాడు ఆయన నేను నాకే ఆశ్చర్యం ఇది చెప్పిన వాక్యము ఆయన ఆత్మ నడిపింపు ఆ నా స్థానంలో ఇంకొడున్నా వాడుతున్నట్లనే మాట నడిపిస్తాడు దేవుడు వ్యాక్సిన్స్ ఎందుకు పాయిజనస్ అంటే నాకు దేవుడు ఈ రీసెంట్కి ఒక టూ మంత్స్ నుంచి చూపిస్తున్నాడు దాంట్లో ముఖ్యంగా ఒక్క పాయిజనస్ కెమికల్ కలుపుతున్నారు దాని పేరు గ్రాఫిన్ ఆక్సైడ్ ఈ గ్రాఫిన్ ఆచర్ అనేది ఎంత డేంజరస్ కెమికల్ అంటే అది ఆ గ్రాఫిన్ ఆచర్ అనే కెమికల్ ఎంత పవర్ఫుల్ అంటే ఎంత సాలిడ్ స్టీల్ అయినా కట్ చేస్తుందంట అంత పవర్ఫుల్ కెమికల్ అది యాసిడ్ కంటే పవర్ఫుల్ అంట కెమికల్ పెద్ద పెద్ద రాడ్లు కట్ చేసుకోవచ్చు అంట లేజర్ బీమ్స్ అని కాల్చి కట్ చేస్తారు యాక్చువల్గా అయితే పెద్ద పెద్ద స్టీల్ని ఇది ఈ గ్రాఫిన్ ఆక్సైడ్తో సునాయసంగా కట్ చేస్తారంట అంత డేంజరస్ కెమికల్ నీ బాడీలోకి ఎక్కిస్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేసింది ప్రవా స్టీల్ని కట్ చేసే అంత పవర్ఫుల్ కెమికల్ని మనిషి బాడీలోకి పంపిస్తున్నారు ప్రభావా అది వ్యాక్సిన్ అది ఎంత పాయిజనస్ మెటీరియల్ అంటే మొత్తం నీ శరీరంలో ఎప్పుడైతే జీవకణాన్ని ఇట్లా కోసేసుకుంటా పీసెస్ పీసెస్గా అందుకు కొంతమంది నాకు వ్యాక్సిన్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ లో చనిపోయినట్టు నేను చూసినా ఎన్ని యునైటెడ్ స్టేట్స్ లో మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పీపుల్ చనిపోయినారు వ్యాక్సిన్స్ మన దేశంలో వాళ్ళు ఎక్కడైనా పెట్టలేదు అవి ఇంకెంకెంత అనాథాలు తీస్తాయి బూస్టర్లు తీసుకున్నప్పుడు మొత్తం నీ కెమికల్స్ తో కలుషితం అయిపోయినాక ఇంకా ఏం పని చేస్తుంది నీ బాడీ నువ్వు చచ్చిపోయిన శవంలాగా వాడుంటావు జాంబీస్ అంటారు ఇంగ్లీష్లో వాళ్ళని జాంబీ అంటే చచ్చిన వాడు నడుస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది వాడి జీవితం అట్లా తయారైపోతారు భవిష్యత్తులో పిల్ల మనుషులు అప్పుడు ఏమవుతారు చెప్పండి నీ రక్షణ ఎక్కడ పోయినట్టు దాన్ని కొనసాగించుకోమని చెప్తున్నాడు పౌలు పిలిపులు కాసిన పత్రికలో రెండు చాలా ముఖ్యమైన వాక్యం మన ఇది నువ్వు చూపించాలా గొప్ప జనం ధీమా ఏ ఏం కాదు కదా దేవుడు కొంతమంది ఏమంటున్నారు తెలుసా నాతోనే నిర్లక్ష్యం ఏం లేదు మా భార్య ఎత్తపడతా ఆమె కాళ్ళు పట్టుకొని నేను పోతా అంటున్నారు ఆయన అంత నిర్లక్ష్యంగా ఉంటాడా భర్త ఎత్త పడుతుంటే ఆయన కాళ్ళు పట్టుకొని నీ భార్య వెళ్ళిపోతుందంట అతి తెలివి కదా ఇది రహస్యంగా ఏం జరగదు నువ్వు పిచ్చోన్వి ఆయన రాకడ రహస్యమే కాదు వీళ్ళు రహస్యమైన ఎత్తబడే బోధ గురించి నిద్రపోతుంటారంట ఒకడు పడక మీద భర్త మాయమైపోతే భార్య ఉండిపోతుంది భార్య మాయం పొలంలో తోట పొలం పని చేస్తున్నవారు ఒకరు మాయమైపోతారంట ఒకరు మిగిలిపోతారంట అక్కడ అసలు లేనే లేదు మత్తైసీ వారి టెక్నాలజీ అని నేను చూపించాను ఎన్నిసార్లు ఒకడు కొనిపోబడిన ఒకడు విడబడినంటే రీసెంట్గా నేను విన్నా నేను నిన్న అనుకుంటా నిన్న ఒక పాస్టర్ వాక్యం చెప్తుంటే వింటున్నా బస్సులో కూర్చొని ఆ రేడియోలో పాస్తా ఒకరు ఎత్తబడుతున్నారు ఒకరు విడబడుతున్నారు అరే అట్లా ఒకరు కొనిపోబడుతున్నారు ఒకరు విడవడుతున్నారు అనేది వాక్యం ఈయన ఏమంటుండే ఒకరు ఎంత ఒకరు విడబడతారంట పొలంలో ఇంకా రకరకాలుగా చెప్తున్నాడు ఆయన వాక్యాలు మనుషులు మాయమైపోతుంటే అంత గందరగోళం ఉంటుంది అని చెప్తున్నాడు అట్లాంటి వాక్యమే లేదు ఎక్కడ బైబిల్లో ఊహాగానాలు ఇవన్నీ ఉదయము భర్త అంట లేచి భార్య కొరకు వెతుకుతూ ఉంటాడంట ఎంత బాగుంది కానీ అది మోసం పిల్లలంతా మాయమైపోతారంట తల్లిదండ్రులు లేరని పిల్లలు వెతుకుతుంటారంట పిల్లలు లేరని తల్లిదండ్రులు వెతుకుతుంటారంట ఇవన్నీ మోసకరమైన బోధాలు భిన్న భిన్నమైన బోధాలు ఇవన్నీ దేవుని వాక్యంకి అటువంటి మోసకరమైన బోధాలు చేసి రక్షణను పోగొట్టుకుంటారు మోసకరమైన బోధలను పాటించి రక్షణను పోగొట్టుకుంటున్నారు ఆర్బాటంతోనూ ప్రధానదూత శబ్దంతోనే దేవుని బోధతోనే దేవుడు దిగొచ్చినంటే ఆర్బాటం అంటే మొత్తం ప్రపంచమంతట వింటది కదా భయంకరమైన అల్లకలం అది శబ్దాలు దేవుని బూర చివ్వరి బూర అది దేవుని బూర కడబూర అది ప్రధానదూత శబ్దము సంబంధించిన శబ్దము ప్రపంచమంతటా యుద్ధానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు యుద్ధం అంత కొరికి వస్తారు ఈ వాక్యం దేశం రాష్ట్ర మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారవ వర్షంలో అది మనం యుద్ధానికి సంబంధించిన పోదా పునరుద్ధానికి సంబంధించిన బోధ అది దాన్ని ఎత్తబడేసిన బోధగా మార్చేసుకున్నారు పచ్చ వార్త ఇరణాలుగవ అధ్యాయము ఆరవ బూర చివరి బూరకు సంబంధించిన బోధ అది తీర్పుకు సంబంధించిన బోధ అది ఒక నిత్య జీవానికి ఒక నిత్య నరకానికి పోతున్నారు అని చెప్తే దాన్ని ఉంటా చేసే శక్తి వాక్యం ఎవ్వరు చదవరు నోవ జలపల నుంచి డైరెక్ట్ ఒకడు ఎత్తబడతాడు ఒకడు వీలబడతాడు ఎత్తబడతాడు పదమే లేదు కొనిపోబడతాడని ఉంది వాక్యంగా అంతగా మోసపోయారు అన్నట్టు వాళ్ళు యుగ దేవత వారికి గుడితన కాబట్టి ఈ సంవత్సరం నుంచి నువ్వు భయంతోనూ వణుకుతోనూ నీ సొంత రక్షణను కొనసాగించుకోవాలా ఏం చేస్తావో నీవే బిడ్డల పాపం చేయలేరు కానీ నిర్లక్ష్యం అయితే చేస్తారు కదా మనం నిర్లక్ష్యంగా ఉండడానికి వినలేదు దాన్ని కొనసాగించుకోమన్నట్టు ఒక్కసారి రక్షణ సరిపోదు బ్రదర్ సిస్టర్ ఆ వాక్యం చెప్తుంది భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకున్నది ఒక్కసారి ఉద్యోగంలోకి అన్నీ మర్చిపోతాం ఈ వాక్యాలు ఇట్లా లేకపోతే ఏమవుతుందని చెప్తుంది పదమూడ వర్షంలో అట్లా మీరు కొనసాగించుకుంటే ఏమవుతుంది ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలిగ తన దయా సంకల్పము నెరవేర్చట మీలో కార్యసిద్ధి కలిగజేవాడు దేవుడే ఇలా రెండు విషయాలు హెచ్చరిస్తున్నాడు ఒకటి ఏంటంటే మీరు మీ ఇష్ట మీరు ఇష్టపడిన కార్యాలని సిద్ధి అంటే సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి కొరకు తర్వాత దేవుని దయా సంకల్పము నీ జీవితంలో నెరవేర్చక్క మీలో కార్యసిద్ధి కలిగజేవాడు దేవుడే నీ కార్యాలు ఈ లోకంలో సక్సెస్ఫుల్గా కావాలన్నా దేవుని సంకల్పము నీ జీవితంలో సక్సెస్ఫుల్ కావాలన్నా దేవుడే అది చేయాల ఎప్పుడు మీ రక్షణను కొనసాగించుకుంటేనే భయముతోను వణుకుతోను లేకపోతే జనము నిరపరాధులు అట్లా అక్కడ ఉన్నది అక్కడ మధ్య మనం ఉంటున్నామన్న విషయ వాక్యాలు వ్యాపించినాయి అంత దీర్ఘంగా ఇప్పుడు మనం చూడడం బ్యాక్ టు ఆయాకారం ఇద్దరు సాక్షాత్ సంబంధించిన బోధ ఎకర గ్రంథం నాలుగో అధ్యాయ పాదవచనంలో ఇది మనం తిరిగి చూస్తూ ఉన్నాము స్వల్పమైన కార్యములు అల్పములయ్య కాలంలో ధృణీకరించిన వాడేవాడు మన ప్రభు తప్ప ఎవరు చేయగలరు అది రెండు గుంపులు భక్తిహీనత గుంపులకు సంబంధించింది తర్వాత ఎరుబాబుల చేతిలో గుండు నూలు ఉండటం చూసి ఎవరు గొప్ప కాబట్టి ఆయన కొలత వేసినప్పుడు ఏం జరిగిందనేది మనం ఆముసు గ్రంథంలో చూస్తున్నాం ఒకసారి చూడండి ఆముసు గ్రంథము ఏడవ అధ్యాయము చాలా సంవత్సరాల మట్టపు గుండు అన్న అంశము చాలా రికార్డింగ్స్ అమోస్రంథం సంబంధించి అమోసు గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో మన ప్రభు ఏ రీతి అక్కడ చూపిస్తుంది మరియు యహోవ తాను మటపు గుండు చేత అంటే గుండు దారం తెలంగాణ భాషలో మీ ఇల్లు కడతప్పుడు గుండు వాడతారు కొలతల కాబట్టి ఆ మటపు అంటేనే గుండు దారం అంటాం అన్నట్టు లైన్ అంటారు ఇంగ్లీష్లో కూడా అంటారు యుహోవ తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి నిలవబడి ఇట్లు దర్శరీతిగా నాకు కనపరచను ఆమోసుకి యహోవా ఆమోసు నీకు కనబరిచినది ఏమని నాకు మటపు గుండు కనబడుచిందంటిని అప్పుడు యహోవా సెలవుషయంగా నా జన్లకు ఇసైల మధ్యను మట్టపు గుండు వేయబూచున్నాను నేను వారిని దాటిపోను అయిపోయి అక్కడికి ఎండన్నట్టు నేను ఎక్కి పరిస్థితిలో వాళ్ళ దగ్గరికి రానిక విశాల జరుగుతుంది శారీరకంగా ఉన్న వాళ్ళ దగ్గర నేను రానని చెప్తున్నాడు ఎందుకంటే మట్టపు గుండు వేసినప్పుడు రెండుగా విభజింపబడితే ఆ గుంపులు అన్న విషయం అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి గొప్ప జనాన్ని దేవుడు ఎందుకు విభజిస్తున్నాడు జరుబాదుల చేతిలో మట్టపు ఎందుకు ఉంది ఇదే విషయం మన జ్ఞాపకం రెండుగా విభజింపబడుతుంది ఇది విడదీస్తుంది అన్నట్టు మొదటి రెండు గుంపుల నుంచి గొప్ప జనాన్ని విడదీసేటదే మట్టపు గు గుండు ఎందుకంటే మొదటి రెండు గుంపులు కొలతో వేస్తే పనికిరాని గుంపుల్లాగా తరైనవి ఘనహీనమైన గతంలాగా తరైనవి ఆయన కానీ ఆయన ఆయన పనిలో వాడబడుతుంది సైని ఊరేం కీర్తన గ్రంథం ఉన్నా అధ్యాయంలో చూపించినాయి ఎనిమిదవ వచనంలో దా కార్యాలు నెరవేర్చడం కొరకు అవి ఘనహీనమ గతం లాగా కాబట్టి ఏడవ అధ్యాయంలో ఇందాక చూసినట్లు అమోసు గ్రంథంలో ఆ మట్టపు గుండు దించేసినప్పుడు ఏం జరిగిందన్నప్పుడు అక్కడ మనం చూసినాం చాలా సంవత్సరాల క్రితం మీకు ఇప్పుడు నోటికుంటే తిరిగి చూడండి తిన్నగా కట్టబడ్డ గోడ లక్షా నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం ప్రవక్తలు అప్పసులు వేసిన పునాది మీద కట్టబడ్డ గోడలు మనం కాబట్టి ఆ గోడ తిన్నగా ఉంటుంది ఎందుకు అప్పసుల బోధ ప్రవక్తల బోధ మీద ఆధారపడింది కాబట్టి అందుకు తినగా అంటే స్ట్రైట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కట్టబడింది కొల తేస్తే అయితే ఆ గోడ మీద నిలబడింది ఎందుకంటే లక్ష నలభై నాలుగు వేల మంది ఆయన శరీరము దానికి శిరస్సు వేసువు కాబట్టి ఆయన గోడ మీద ఉండి ఆ మట్టపు గుండు దించి ఏమైందన్న విషయం మనము ఆ తొమ్మిదో వర్షం రెండుగా విభజింపబడిన గుంపులు ఇసాకు సంతతి వారు ఉన్నత స్థలంలో పాడైపోయినాయి ఎప్పుడు కొలత వేసినప్పుడు ఇస్రాయల్ ప్రతిష్ఠిత స్థలంలో నాశనమగును ఇసాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలంలో పాడైపోవును ఇస్రాయల్ ప్రతిష్ఠిత స్థలంలో నాశనమగును నేను కడ్గం చేత పట్టుకొని ఎరోబాము ఇంటి వారి మీద పడుగను ఇవి ఇస్సాకు సంతతి ఇస్రాయల్ ఇల్లు దాని తర్వాత ఎరోబామ్ మూడు గుంపులు కాబట్టి దేవుని ఖడ్గము ఎరవామ్ ఇంటిగా వాడింది ఎరవామ్ అంటే త్రాగబోతు కదా శరీరకంగా జీవించేవాడు అన్నట్టు తర్వాత ఇస్రాయల్లో ప్రతిష్ఠిత స్థలంలో నాశనం ప్రతిష్ఠిత స్థలంలో అంటే అవి మందిరాలు అన్నట్టు ఇసాకు సంతతి ఉన్నత స్థలంలో వాళ్ళు ఉన్నత స్థలంలో మీద బరులర్పించి బయలు దేవతలకి బరులర్పించడం అన్నట్టు అవి పాడైపోతాయి ఏం పనికి రాకుండా అట్లా తేరైనట్టు కాబట్టి మటపు గుండు దించేస్తే ఒక్కొక్కడు గుంపుగా విభజింపబడిందన్న విషయం మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి ఈ మటపు గుండు కొలతలకు సంబంధించింది ఆయన కొలత వేస్తే మీ జీవితం ఎట్లా ఉంటుంది చెప్పండి అందుకే నేను ఉదయం పూర్తి చూపించినాను ఆ యొక్క చక్రగ్రంథం అధ్యాయంలో ఈ రెండు ఒలివ చెట్లు ఒకటి కుడి వైపున ఒకటి ఎడమ వైపున అవి ఏం చేస్తున్నాయి ఆ యొక్క దీపస్తంభానికి ఆనుకొని నూనె పోస్తా ఉన్నాయన్నట్టు కాబట్టి దేవుని సంఘంలో వీళ్ళు చివరికి నూనెను పోసేవాళ్ళు లాగా తయారవుతున్నారు అన్న విషయం మొదట్లో ఉన్నారు కానీ దాని తర్వాత ఆరిపోయారు అన్న విషయం ఎంత నూనె లేదు పుదిలేని కనికల దగ్గర కాబట్టి నూనె లేకపోతే ఏమవుతుంది వారు పరిస్థితి అందుకే జకర గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదో వర్షంలో మనం ఇప్పుడు కొన్ని చేసి చెప్తున్నా ముగించుకుంటాము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం యహశువ ఎదుట నేనుంచిన రాతిని తేలి చూచి చూడి ఆ రాతికి ఏడు దాని ఉన్నవి దాన్ని చక్కడకు పనిచేవాడును నేనేను ఇదే సైన్యం ఇదే సైన్య ప్రతిపతి యహోవాకు మరియు ఒక్క దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును ఒకటే దినం శ్రమ ఒక్క దినము అంటే శ్రమకు సంబంధించి అయితే మనం అక్కడ ఏం చూస్తున్నామంటే ఆ యొక్క ఒక రాతికి ఏడు కనలు ఉండడం అనేది ఎరుబాబేలు ఆ యొక్క పునాది తలరాయికి సంబంధించిన విషయం మాట్లాడే ఉదయం ఉదయం పుట్టని ఆ తలరాయికి సంబంధించింది పునాది వేసిన అయితే ఆ యొక్క మన ఎరుబాబేలు సారీ ఎరుబాబేలు పునాది విషయం మనం చూస్తున్నాం అయితే ఈ యొక్క రాయి మీద ఏడు కనులు ఉండడం అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ రాయి దేనికి సంబంధించింది అన్నప్పుడు మనం అక్కడ చూస్తున్నాం ఒకటే రోజు దేవుడు ఆ యొక్క యొక్క అపవిత్రతని పరిహరిస్తాను కదా ఒకటే రోజు వారి అపవిత్రతని దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రంతో కడతా అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న వాక్యం ఏం హెచ్చరిస్తుందంటే ఆ రాయి వేసుకొని సాధు సూచిస్తుందని మత వార్త ఏడవ అధ్యాయంలో చూపిస్తాం ఒకసారి చూడండి మతస్సు వార్త ఏడవ అధ్యాయము మత వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వర్షాలలో మతేశ్వార్త ఏడు ఇరవై నాలుగు కాబట్టి ఈ నా మాటలు కాబట్టి మనం ఏం చూస్తామంటే మత వార్త ఏడవ అధ్యాయంలో ఈ ఇరవై నాలుగవ వచ్చంలో మన ప్రభు మాట్లాడుతున్నాం కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధి మంతుని పోలి కాబట్టి లక్ష నలభై మంది ఆ బండ మీద ఇల్లు కట్టుకున్నారు ఆ బండ క్రీస్తే అన్న విషయం మనం వినిసలో జానిస్తున్నాం రెండోసారి మత పదహారవ అధ్యాయం మత్స్సు వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షం అనుకుంటా మత్స్య వార్త పదహారో అధ్యాయము మన ప్రభు పేతురితో మాట్లాడుతున్నా కదా చూడండి మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును కాబట్టి ఈ బండ ఆయన తన గురించే మాట్లాడుతుడు మన ప్రభు ఈ బండ మీద నా సంఘంను కట్టుదును కాబట్టి బండ మన ప్రభుకి సాదృషము దాని మీద కట్టబడ్డదే క్రైస్తవ సంఘం దాని పాతల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని నేను నీతో చెప్పుచున్నాను పాతాలపు ద్వారములు సైతాను ద్వారాలు సైతాను దాని ఎదుట నిలబడలేడు చర్చ్కి అంత పవర్ ఇచ్చిండు కానీ ఈరోజు ఎందుకు ఆ పవర్ వాడలేకపోతుంది చర్చ్ కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ బండ మన ప్రభుకి సాదృశ్యం అయితే బండకి ఏడు కనులు ఉన్నాయి అన్న ఉదయం పూట చూపించిన ఈ ఏడు కండలు మన ప్రభువి ఏడు కనులు ఏడు ఆత్మలు ఏడు సంఘాలని ప్రకణ గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచనంలో మనం చూస్తాం మరోసారి చూస్తాం చూడండి ప్రకన గ్రంథము ఐదవ అధ్యాయము ఆరో వచనం మరియు సింహాసనకు ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండటం చూచిచ్చింది ఇప్పుడు చూడండి ఆ గొర్రపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులు ఉండేను కాబట్టి ఈ గొర్రెపిల్ల ఏసు ప్రభు మనకు తెలుసు ఎప్పటి అయితే ఆ బండ మీద ఏడు కనులు ఉన్నాయన్నప్పుడు ఆ బండ ఏశప్రభు విషయం మనం జ్ఞాపకం తీసుకుంటున్నాం ఆ బండ ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు ఏడు కనులు ఉండేది ఏడు కొమ్ములు ఏడు బూరలు ఏడు కనులు తర్వాత ఆ కన్నులు భూమి అంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు కాబట్టి ఏడు ఆత్మలు ఏడు సంఘాలు ఏడు కనులు ఏడు కొమ్ములు ఏడు నక్షత్రాలు అన్ని క్రైస్తవ జీవితానికి సాదృశ్యం అయితే వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఏడు కొంబులు ఉన్నప్పుడు బూరలు అవి హార్న్స్ కదా కొంబులు అంటే హార్న్స్ అంటారు బూరలు అన్నట్టు అంటే సిద్ధపరచడం కొరకు హెచ్చరించడం కొరకు బూరలు వాడతారు యుద్ధం రాబోతుంది త్వరగా సిధపడని అరవడం కొరకు అన్నట్టు అదే రీతిగా ఏడు ఆత్మలు దేవుని యొక్క ఆత్మలు ఆయన నుంచి వచ్చినాయి కాబట్టి ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నాయి కాబట్టి క్రైస్తవ సంఘాలు ఏడు సంఘాలు ప్రకరణ గందరూ చూస్తున్నాం అదే రీతిగా ఏడు నక్షత్రాలు ఎందుకు ఆయన కొరకు వెలుగుతున్నాయి కాబట్టి అందుకు ఏడు సంఘాలు ఏడు నక్షత్రాలతో పోల్చబడ్డాయి ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఏడు కనులు అన ముఖ్యంగా ఈ ఏడు కనులు ఈ ఏడు ఆత్మలు ఎక్కడున్నాయంటే ప్రపంచాత్మకంగా పోయి ఉన్నాయి అని చెప్తుంది అక్కడ చూడండి మరోసారి ఆరో వచనంలో ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఈ భూమి అందంతటా వెతుకుతా ఉన్నాయి అన్నట్టు కాబట్టి ఈ మతపరమైన జీవితము ఎట్లా ఉంది అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు దేవుడు పర్లక రాజ్యానికి సంబంధించిన బోధ ఎందుకు ప్రాముఖ్యమైందంటే ఇది కేవలం లక్ష మందికి తప్ప ఎవరికి అర్థం కాదు పర్లక రాజ్యం ఎట్లుంది అంటే బలవంతం చేట్లా పట్టబడింది అది తప్పిన కుమారునికి సాదృశ్యం ఉంది అది ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కొంచెంలో పిండిలో అంతకుముందు పోలిసిన పిండిని కలిపిన పిండితో పోలిసి పులిసిపోయి ముద్దంతా పులిసిపోయింది పర్లవరాజుని దేని తను పోల్చాలా ఒక విగరాలు తన దగ్గర ఒకటే కాసుని పోగొట్టుకొని దుఃఖంలో ఉంది పోయింది అది పర్లవరాజ్యం ఉంది ప్రతిదీ పోయింది అంత తారుమారైతుంది కాబట్టి పర్లవరాజం సంబంధించిన బోధ మనకి తప్ప ఇంకొకరికి అర్థం కాదు ఎందుకంటే అది మన కనుగ్రించబడింది వారికి కనుకరించబడలేదు దేవుడు కాబట్టి ఆయన కన్నులు భూమి ఎంతటా వెతుకుతున్నాయి ఎవరి కొరకు గొప్ప జనం కొరకు అదే చూస్తామండి మనము ఎక్కడ చూస్తాము యువపు గ్రంథాల కూడా కదా మొదటి అధ్యాయంలో సైతానాన్ని నువ్వు ఎక్కడి గురించి వస్తున్నావు అంటే భూమి ఎంతటా ఇటు అటు జరుగుతున్నా అంటే కూడా దేవుని చేతిలో ఒక పని సాధనంలో వాడబడుతున్నాడు వాడు వెతుకుతున్నాడు ఇటు వాటి మళ్ళీ నాకు నా నా సేవకునికి సంబంధించింది ఏం ఆలోచించినావంటాడు యువకు గురించి కాబట్టి చూడండి ఈ లోకమంతట ఈ సర్పంగులు తేళ్ళు పరిగెత్తుతున్నాయి ఆయన చేతిలో సాధనలాగా వాడబడుతున్నాయి ఆయన కన్నుల్లాగా కూడా వాడబడుతున్నాయి ఆయన కన్నుల్లో సగమే కదా అవన్నీ వెతుకుతా ఉన్నాయినట్టు గురించి వెతుకుతున్నాడు దేవుడి ఇంక ఎక్కన్నారు వీళ్ళు ఎక్కన్నారు వీళ్ళు ఎక్కన్నారు కాబట్టి స్వల్పమైన వాటిని చేసిన మన ప్రభు అన్న విషయము మనం ఎక్కడ చూస్తున్నామంటే ఓ వద్ధ్యా ఒకసారి చూడండి జరుబాబుల్ జకరే గ్రంథం నాలుగు అధ్యాయం పదవర్షంలో చూసినట్లు ఈ స్వల్పమైన కార్యంలోని ఎవరు అట్లా చేసిండ్రు హూ హ్యాస్ రెస్పాయిడ్ ద డే ఆఫ్ స్మాల్ థింగ్స్ ఉపధ్య మొదటి అధ్యాయం అదొకటే అధ్యాయం కాబట్టి ఉపధ్య గ్రంథము రెండవ వచనం నేను అన్య జనులలో నిన్ను అల్పునిగా చేసి తిను కాబట్టి ఎవరిప్పుడు అల్పంగా చేసిండ్రు భక్తిహీనులని ఉపద్య అంటే సర్పంలో తేలకు సంబంధించిన కూడా కదా ఒక కొద్ది అంటే తేల సర్పంలో సంబంధించి ఏదో సంబంధించిన కూడా కాబట్టి నేను అనే నెల నువ్వు అల్పునిగా చేసేట్ని నువ్వు బహుగా దేవుడు తప్ప ఎవరు కూడా అల్పంగా చేయలేడు దేవుడు తప్ప ఎవరు కూడా ఉన్నత స్థితికి లేవనెత్తలేరు కాబట్టి గొప్ప అంతా ఎందుకు వాళ్ళు శ్రమనుండా పోల్సి ఎందుకు చివరికి ఆనందించాల్సి వస్తుంది వాళ్ళు మొదట మార్పు చెందలేని వారు సగం సత్యం సగం బద్దలో ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడైతే జరిబాబు చేతిలో ఆ మట్టపు కుండి తీస్తుండ్రో అప్పుడు సంతోషిస్తున్నారు ఎందుకంటే మాకు విమోచన కలిగిందని ఆ ఇక్కడ చూస్తాము కాబట్టి కొన్ని జేమ్స్ నంబర్స్ రాసుకున్నాం కానీ ఇప్పుడు అంత డీటెయిల్గా మనం చూడడం కానీ అల్పమైనది అల్పమైంది లేక తెలుగు బయట అల్పునిగా చేయడం అనేది అల్పునిగా చేయడం ఒక జరగ తీసినట్లు దేవుడే నేను అల్పునిగా చేసిండ ఆ యొక్క పొంపుని అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం జగ్రంథము నాలుగవ దేము పదవర్షంలో కార్యములు అల్పములయ్యున్న కాలంలో ధృవీకరించిన వాడేవుడు చూడండి ఆయననే చేసిండు దేవుడే చేసిండు అన్న విచనక జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి తృన్నీకరించడం అంటే డిస్పైస్ అని ఉంది నంబర్స్ లో తృన్నీకరించడం నైన్ థర్టీ సిక్స్ డిస్రెస్పెక్ట్ అంటే మర్యాద లేని జీవితం అన్నట్టు మర్యాద పోగొట్టుకోవడం అన్నట్టు సిగ్గుబడడం అన్నట్టు సంపూర్ణంగా సిగ్గుపడడం అన్న విచనక జ్ఞాపకం చేయబడుతుంది వాక్యం తర్వాత 9.59 ఫిఫ్టీ నైన్లో ఏముందంటే డిజైన్ కాంటెంప్టబుల్ థింగ్ టు స్కార్న్ హేళన చేయడం హేళనాస్పాదంగా నిందాస్పాదంగా సిగ్గుపడడం అన్న విషయం ఇక్కడ చెప్పబడుతుంది కాబట్టి మొదటి రెండు గుంపులు సిగ్గుపరచబడతాయి తర్వాత రెండవ దిన వృత్తాంతములకు వెళ్తే మనం మీటింగ్ మరి కొంచెం దీర్ఘంగా చూడగలము రెండవ దినవృత్తాంతములు పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచ్చును ఒక ఐదు పది నిమిషాల వాక్యాన్ని ముగిస్తా నేను రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన దాని దల యథార్థ వారిని బలపరచకై ఎహోవ కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది బలపరచాలంటే ముందు బలహీనులుగా ఉండాలి కదా కాబట్టి బలహీనులుగా ఉన్న వారిని బలపరచటకు ఎహోవ కను దృష్టి లోకమందంతటా సంచారం చేసినది ఈ విషయం మందు నీవు మతి తప్పి ప్రవర్తించి తిరిగి మతి ఇక్కడ మతి ఉంది ఇంగ్లీష్లో ఫూలిష్ అని ఉంది అంటే బుద్ధి లేదనుంది ఇంగ్లీష్లో ఈ విషయమందు దేవుడు దేవుని కనుదృష్టి ప్రపంచమంతటా సంచారం చేస్తుంది ఈ ఏడు కన్నులు యథార్థ హృదయం గలవారిని బలపరచడం కొరకు కానీ ఆ యథార్థ హృదయం కనిపిస్తాడు ఈ విషయం అందులో మతి తప్పి ప్రవర్తించుతీవి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును కాబట్టి గొప్ప జనం అందరూ యుద్ధంలో పాల్గొండబోతున్నారు ఏంటది శ్రమరగుండా యుద్ధం యుద్ధం శ్రమకు సంబంధించి నీకు వ్యతిరేకంగా శత్రువులు రాబోతున్నారు సర్పంలో ఎందుకు నువ్వు హూలిష్గా అంటే బుద్ధి లేని దాని లాగా బుద్ధి లేని వాడిలాగా విషయం గా అర్థం చేస్తుంది ఆయన నిన్ను బలపరచాలనుకుంటే నువ్వు ఇంకా బలహీనంగా తయారైపోయినావు బుద్ధి ఆ విషయం మనం ఇక్కడ అదే రీతిగా యశయ గ్రంథము ముప్పై అధ్యాయము నాలుగవ వర్షంలో కూడా మనం చూస్తాం ఆయన కనులు ఏ రీతిగా అటు ఇటు పరిగెత్తున్నాయన్నారు యషయ గ్రంథ విషయ ముప్పై మూడవ అధ్యాయం విషయ ముప్పై మూడు నాలుగవ వచనంలో ఆయన కనులు ఏ రీతి ఉన్నాయి అన్న విషయానికి అర్థం చేపడుతుంది చీడ పొరుగులు కొట్టివేయినట్లు నీ సమ్ము దోచబడిన మిడతలు ఎగిరిపోనట్లు శత్రువు దాని మీద పడుతుంది యహోవ మహాగణతను దినాడు ఆయన ఉన్నత స్థలంలో నివసించింది న్యాయంతో నీతితోనూ సిగను నింపెను కాబట్టి ఆ మూడవ చాల మహాఘోషణ విని జనులు పారిపోవును నీవు లేస్ట్తోనే అన్న జనులు చెదిరిపోదురు కాబట్టి ఆయన ఏ రీతిగా ఈ లోకం తట్టు చూస్తుంది అన్న విషయం చీడ కొట్టువేనట్లు మీ సొమ్ము మిడతలు ఎగిరిపోనట్లు శత్రులు దాని మీద పడుదురు కాబట్టి ఆయన ఈ యొక్క చీడ పొరుగులను ఇమ్మెడతలను ఏ రీతిగా పంపిస్తుండు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఈ రెండు గుంపులు ప్రపంచమంతటా పరిగెత్తుతున్నాయి దొరికించుకోవడం కొరకు గొప్ప జనాన్ని ఎందుకే ఆయన చేతిలో ఇవి గనహీనమైన ఘటనలాగా వాడబడుతున్నాయి కానీ వాళ్ళకి తెలియదు నేను దేవుని సేవన చేస్తున్నాను గొప్ప జనం మీద కాబట్టి ఈ రీతిగా చేయడం వలన ఏం జరుగుతుంది గొప్ప జనం అందరూ పోక తప్పదు వాళ్ళంతా మరణించక తప్పదు వాళ్ళు శ్రమలలో పోవడము సంపూర్ణంగా తయారు కావడము అగ్నిలో పోయినట్టు ఉదయం పుట్టినని చూపిస్తుంది చక్రగ్రంథంలో వీళ్ళందరూ అగ్ని గుండ పోయి సంపూర్ణంగా తయారవుతారు అన్నట్టు సెపరేషన్ అన్నట్టు విడిపోవడం అన్నట్టు మట్టపు గుంటూ దించేసినప్పుడు ఏ రీతిగా వాళ్ళు విడిపోయింద్రో ఆ రీతిగా వీళ్ళందరూ విడిపోతారు విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం ఈ రోజుకి వాళ్ళు ఆ అబద్ధంలో చిక్కబడింద్రు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి వీటికి సంబంధించిన మరి వచ్చే వారం మరి దీర్ఘంగా కొన్ని చూపిస్తున్నటువంటి అభిమానకు అనుగ్రహించాల వచ్చే వారము ఆ యొక్క ఈ ఏడు ఆత్మలు ఈ సంబంధించిన విషయాలు ఇవన్నీ ఇద్దరు సాక్షులకు సంబంధించిన బోధనే ఇది కంటిన్యూ అవుతా కాబట్టి నేను అనుకుంట వచ్చే వారము మాకు చాలా డీటెయిల్డ్గా వెళ్ళి మనం నేను అనుకున్న భవిష్యత్ ఒక గంటలు అవుతుంది మనం దేవుడు ఎట్లా మనం ముందుకు వెళ్దాం గొప్ప జనం సంబంధించిన బోధ కంప్లీట్ గా మనం అర్థం చేసుకోకపోతే మనం వారిని దేవం చేద్ద ప్రతి అంశం వారికి సంబంధించింది మనకు అర్థం కావాలా వారందరూ తగ్గింపబడుతున్నారు కానీ బేరుబాబుల చేతిగానే మట్టపు గుండు చూడగానే సంతోషిస్తున్నారు ఎందుకంటే కృపేవాడు ఏశ్రావు ఒక్కడే సంఘాన్ని సంపూర్ణంగా తయారు దేవుడు ఈ టైంలో శుద్ధీకరిస్తున్నాడు శ్రమల గుండా పోనిచ్చి శుద్ధీకరిస్తున్నాడు పర్ఫెక్షన్ గా తయారు చేస్తున్నాడు ఇవన్నీ మనకు తప్పవు అనట శ్రమ వాళ్ళ అటువంటి జీవితనంలో ప్రభు నడిపించి ఆమె నుంచి బయటికి తీసుకొస్తున్నాడు ఆయనకి మనం వదనాలు చెప్పడం ప్రార్థన పూర్వకంగా పరశుద్ధ్ర బు తండ్రి మీకు వదనాలైనా గొప్ప గురించి మీరు ఇద్దరు సాక్షులకు సాదర్శంగా ఉన్నారు ఆ ఇద్దరు సాక్షులే గొప్ప జనం అన్న కాబట్టినైనా వారు ఏ రీతిగా శ్రమలుగుండా పోవాల్సి అన్న విషయాన్ని మీరు మా తను మాట్లాడుతున్నారు సంబంధించిన విషయాలు చూపిస్తున్నారు మీరు కులత వేసినప్పుడు క్రైస్తవ గుంపులు గుంపులుగా విభజింపబడ్డాయి ప్రభా నాలుగు గుంపులు కానీ ఆ యొక్క గొప్ప జనము విడిపోవాలా మొదటి రెండు గుంపులతో కానీ వాళ్ళు విడిపోకుండా ఉన్నందుకు వాళ్ళందరూ శరాన్ని కోల్పోవాల్సి వస్తుంది ప్రాణాలు ప్రాణం కోల్పోవడమే విడిపోవడం అన్న విషయం ప్రాణాలు కోల్పోతేనే వాళ్ళు శుద్ధీకరించబడతారు అన్న విషయం మీరు మాత్రం మాట్లాడినారు ఈరోజు ప్రభావ అవన్నిటినీ ముందుగానే గ్రహించలే గ్రహించింటే గొప్ప జనం నుంచి లక్షణ లోదాలుగా మారే వాళ్ళందైనా వాళ్ళు గ్రహించలేదు కాబట్టి అందరూ చిక్కబడ్డనైనా ఎవరి స్థలాలలో వాళ్ళు చిక్కబడ్డాడినైనా కానీ ప్రభా మమ్మల్ని మట్టుకుని మీరు ఎంతగానో ప్రేమించి అందులో నుంచి బయటికి తీసుకొచ్చారు ఇది మా కానే కాదు ప్రభా కేవలం మీ కృపనే మీ కృప ద్వారా మనం బయటికి తీసుకొచ్చిన మీకు ఎంతో వదనాలైనా కాబట్టి పిలుపు రాసిన రెండవ అధ్యాయంలో మీరు చూపించిన విధానంగా రెండవ శామ్లో ప్రభా మా యొక్క మేము కొనసాగించుకోవాలా భయంతో అవునుకోవానుకుతూ మా సొంత రక్షణను కొనసాగించుకోవడం మా జీవితాంతం దాని కొరకు ప్రయాసపడల కొట్లడల పడ మరణం అగనంత వరకు శ్రమ పడల ఎట్టి పరిస్థితుల మా సొంత రక్షణ మేము పోగొట్టుకోం ఈ సంవత్సరం నుంచి అటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని వాక్యం పెట్టిన వాళ్ళందరినీ ఆశ్రయించమని సంపూర్ణమైన స్వస్థతలు నింపి యువతను అభిషేకించి గొప్ప సాక్షుల శిలో నడిపించండి ఏసు క్రీస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు ఏసు కృపగా నడిపింపు మనందరికీ సదాకాలం చూడండి కనుక అందరు ఎంతో వదనాలు ప్రభావ ఈ యొక్క సాయంత్రం సమయంలో మరోసారి మీ యొక్క సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మీ సన్నిధికి వచ్చిన వారిని అందరినీ మీరు స్వీకరిస్తున్నారు ప్రభా ఎవరిని తోసిపుచ్చలేరునైనా అటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ ముఖ్యంగా తండ్రి ఆ యొక్క ప్రకటన గ్రంథంలోని పదకొండవ అధ్యాయం ధ్యానిస్తున్నాంనైనా బైబుల్లో యొక్క గ్రంథంలోని ఆ యొక్క అధ్యాయము గొప్ప జనానికి సంబంధించిన బోధ పన్నెండవ అధ్యాయము లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన బోధ కాబట్టి నేను ఈ యొక్క పదకొండవ అధ్యాయాన్ని మేము దీర్ఘంగా ధ్యానించాలా ఎందుకంటే మా సేవా భారం అంతా సంబంధించింది గొప్ప జనాన్ని ఏ రీతిగానైనా ఆ యొక్క జీవితం నుంచి బయటికి తీసుకొని రావాలా మిమ్మల్ని నిండు మనస్తే సేవించలాగిన వాళ్ళని చేయాలా అటువంటి తయారు చేసే సేవనే లక్ష నలభై నాలుగు ఎన్నిసార్లు మాతో మాట్లాడినారు ప్రభా వీటన్నిటినీ గ్రహించిన మేము మేమందరికీ ప్రకటించాలా ప్రభా మేమన్నీ మా దగ్గరే దాచిపెట్టుకోవడానికి వీళ్ళేదు ప్రభ అవునునైనా దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన మాకందరికీనైనా అవి నేర్పించి ఓ ప్రభా ఇతరులకు ప్రకటించడం కొరకు మమ్మల్ని సిద్ధపరచుకున్నారు అటువంటి భాగ్యం మీరు ఇచ్చినందుకు మీకెంతో వదనాలు కాబట్టి వీటిని ధైర్యంగా అనేకులకు చూపించలాగా సాయపడమని ఏ శ్రీక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మనం ఈ ఉదయకాలం ఏం చేసినామంటే పదకొండవ అధ్యాయం ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయంలోని విషయాలన్నీ కొంచెం దీర్ఘంగా ధ్యానిస్తూ గొప్ప ఎందుకు శ్రమలకుండా పోవాల్సి లేక ఇద్దరు సాక్షులు అన్న అంశం ఇది పదకొండో ఈ ఇద్దరు సాక్షులు గొప్ప జనానికి నేను చూపించిన దానికి సంబంధించిన వాక్యాలు ఎన్నో రుజుపరిచిన ఎందుకంటే ఆ బైబిల్ కామెంట్రీస్ లో అంతా ఈ ఇద్దరు సాక్షులు ఆయక మోషే మూసే ఏలియాలకు సంబంధించిందని దాని తర్వాత ఎరుబాబేలు యహుశువాకి సంబంధించిందని మరికొంతమంది రకరకాలుగా చూపిస్తా ఉన్నారు అన్నట్టు కానీ చూపించినప్పుడు వాటికి ఆధారాలు చూపించాల ఆధారాలు లేకుండా చూపించడం మనం చూస్తున్నాం ఎందుకంటే ఆ యొక్క ఏలియాలకు కాలంలో వాళ్ళు చేసిన సేవ పరిచర్య ఏ రీతి ఉండే అనేది వారు చేసిన అద్భుత కార్యాలు కూడా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 యోగ్యత ఉన్నా చెప్పలు చేయలేరు అన్నట్టు తలాంతులు ఉన్నా వాటిని ఫలింప చేసుకోలేదు తలాంతులున్నా వాటిని వాడుకోలేదన్నట్టు గోపజనం ఇద్దరు సాక్షులకు సంబంధించిన విషయం కానీ చివరికి వారు ఇవన్నిటిని సత్యాలను గ్రహించి అవి ప్రకటించే సమయానికి ప్రవచించే సమయానికి వారి మెడల మీద కత్తులు ఉన్నాయి అప్పుడు ప్రవచిస్తారు వారు చివ్వరి అప్పుడు అగాధంలో నుంచి వచ్చిన ఆ యొక్క ఘట సరూపము సైతాను వీరిని అయితే ఆరవ బూర్వలనే ఈ యొక్క తీర్పు ఉంటుందన్న విషయం నేను కొన్ని వారాల క్రితము ధ్యానించిన కొన్ని నెలల మరి విశేషంగా రెండు వేల పదిహేనో సంవత్సరం నుంచి ధ్యానిస్తున్న ఈ విషయాలు ఇవన్నీ మనల్ని తిరిగి తిరిగి వెంటాడుతున్నాయి అన్నట్టు ఎందుకంటే ఆ రోజు మిస్ అయిపోయిన వాళ్ళకి ఇది అవకాశం సరే ఇవి ఎప్పటికీ కూడా మిస్ కావడానికి వీలేదు ఎందుకంటే నీ ఒకటే టైం దాని మీద కేంద్రీకరించుకొని ఆ రికార్డింగ్స్ అన్నిటినీ ఓపికతోను విని ఒక బుక్స్ లాగా రాసుకుంటే ఎగ్జామ్స్ ఏదో పడినట్లుంటుంది అన్నట్టు నేనైతే ఎప్పుడు బైబుల్ వాక్యనట్లనే ధ్యానిస్తాను ఎగ్జామ్కి సిద్ధపడుతున్నట్లయి నేను చదువుతా ఉంటాను ఎందుకంటే నేను గతంలో కూడా ఒకసారి చెప్పినప్పుడు నాకు తరచుగా అటువంటి కలర్లు వచ్చేది ఏంటంటే నేను ఎగ్జామ్ హాల్కి లేట్గా పోయినట్లు ఎగ్జామ్ హాల్లో ఆ సెంటర్ దొరకకుండా ఆ కుర్చీ దొరకకుండా సీటు ఎక్కడో ఉండడము ఆలస్యం అయిపోయి లాస్ట్ మినిట్కి పోయి అక్కడ కూర్చొని ఆత్ర మాత్రంతో పరీక్ష నాకు వచ్చేది రెగ్యులర్గా కలర్లు వచ్చాయి కొన్ని సంవత్సరాలు లాస్ట్ మినిట్లా పోయి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 కాబట్టి ఇక మీదట మనం ఏడవము ధైర్యంగా వీటి అన్నిటినీ గ్రహించగలుగుతున్నాం కాబట్టి అన్ని పొందిన మనం ప్రార్థించబడారు కాబట్టి ధైర్యంగా మనం పరిగిస్తూ ఉంటాం కాబట్టి ఉదయం ఈ యొక్క ఇతర సాక్షులకు సంబంధించిన మూడు ముఖ్యమైన ద వాక్యాలు నేను మీకు చూపించాను మొదటిదిగా ఏంటంటే ఆ యొక్క గ్రంథము నాలుగవ అధ్యయము తర్వాత ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యయము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 నూనె సరఫరా చేస్తున్నారు అన్న విషయం ఆ రీతిగా వాళ్ళు సంపూర్ణంగా వారి నూనెనంతా త్యాగం చేసి ఎండిపోతున్నారు అన్నట్టు ఇంకా వాళ్ళ నూనె లేదన్నట్టు అట్లా వాళ్ళు చివరికి అంటే తయారవుతారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు తర్వాత పోయిన వారం కూడా నేను చూపించిన ముఖ్యంగా లూకా సువార్తలో ఒక వాక్యం ఆయన పెండి విందు నుంచి తిరిగి వస్తుంది వీళ్ళ దగ్గర లూకా మత్ సువార్త ఇరవై అధ్యాయంలో పెండి విందుకి గొప్ప జనము లేరు పెండ్లు పెళ్లి పెళ్లి కుమారుడు తిరిగి వస్తున్నాడు నశే స్వరం వినిపించినప్పుడు బుద్ధి లేని కనికలు బుద్ధి గల కనికలు ఇద్దరు లేచండ్రు కానీ బుద్ధి గల కనికలు వారి దివిటిలు వెలుగుతున్నాయి పరుశుధాత్మ సహాయం ఉంటుంది లేకుంటే వెలగలేమన్నట్టు అంటే నువ్వు సత్యాన్ని గ్రహించలేమన్నట్టు సత్యాన్ని చూపించలేమన్నట్టు ఎంత కామెంటరీస్ చదివినా బ్లైండ్గా చదివేసి వెళ్ళిపోతా ఉంటాం కానీ ప్రవ్వా ఈ కామెంటరీ ఎంత మటుకు దీన్ని మా కాలానికి వర్తిస్తుంది ప్రభు అని గ్రహించే ప్రార్థనలు కూడా ఉండవు అన్నట్టు కాబట్టి పరశుదాత్మ ఎందుకు అంటే వెలగడానికి కొరికే నూనె ఎందుకు అంటే వెలగడానికి కొరికే నీ దీపం ఆరిపప్పు ఉండాలంటే నీకు నూనె అవసరం కదా కాబట్టి ఈ గొప్పజనము ఏడు దీపస్తంభములు ఏడు సంఘాలు లేదా యుగ సమాప్తులు క్రైస్తవ సంఘానికి సాదృశ్యం ఇవన్నీ ఒకటే స్తంభం అంటే స్తంభం ఒకటే వాటి దీప ఏడు కొంబులు ఒక ఒకటే నకిసి పని అన్నట్టు అది మనం ఎక్కడ చూస్తామంటే నిర్గామకాండము ఇరవై ఐదో దాలో పోయిన వారు నేను చూపించిన ముఖ్యంగా ముప్పై వచనంలో అది ఒకటే పని అన్నట్టు అంటే బంగారాన్ని కరగదీసి ఒకటే పనిలాగా తయారు చేయాల ఆ యొక్క ఏడు దీపస్తంభములను అది మధ్యలో నుంచి మధ్య భాగము పైకి ఎదిగినాక అక్కడి నుంచి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 అని ఆ యొక్క వాక్యం జ్ఞాపనం చేయబడుతుంది అందరి కొరకు సమంగా అనుగ్రహించబడింది పరుశురాత్మ కానీ ఎవరి ఇష్టం ఉన్నది వాళ్ళే పొందుకోగలరు కదా ఎవరికి ఆసక్తి ఉంటే వాళ్ళే దాన్ని అమితంగా పొందుకోగలరు కాబట్టి ఈరోజు యుగ సమాప్తిలో మనం అదే చేస్తున్నాం గొప్ప ఎందుకు వెలగలేకపోయిండ్రో మనం చూపించిన క్యాండిల్ అటుపోయిన వారం కూడా చూపించిన క్యాండిల్ అంటే క్యాండిల్స్ పెలగడానికి కొరకే కదా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 కాబట్టి ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఈ యొక్క జక్ర గ్రంథము నాలుగవ అధ్యాయము పదవచనాన్ని ఉదయం మనం కొంతసేపు చూసి అక్కడికి ఆగింపిస్తున్నాము ఆ కొంచెం ముందుకు వెళ్ళిపోతాము జక్ర గ్రంథము నాల్గవ అధ్యాయము పదవచనం అయితే కార్యములు అల్పమములు అల్పములయ్యున్న కాలమును తృణీకరించిన వాడు కార్యములు అల్పములు అంటే అల్పమ అంటే తగ్గించుకున్నాయన్నట్టు బహు బహు చిన్నగా అయినాయి విధవ లేవనట్టు స్వల్పమైన అన్నట్టు కాబట్టి కార్యములు అల్పంలైన ఉన్న కాలమును తృణీకరించిన వాడేవాడు ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంది ఏమైంది ఫర్ హూ హ్యాత్ డిస్పైజ్డ్ ద డేస్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అన్నట్టు కాబట్టి కార్యములు అల్పంలైనప్పుడు అన్న విషయం మనం ఇక్కడ చూస్తున్నాం కాలమును తృణీకరించిన కాబట్టి అల్పంలైన కార్యములను కార్యములను గల కాలంలో మనకు తెలుసు నీ సేవా జీవితము ఏ రీతికి ఉన్నదో నువ్వు గ్రహించాలా అది దేవుని దృష్టిలో ఏ రీతికి ఉందో గ్రహించాలా ముఖ్యంగా ఆ పదవ అధ్యయనము పదవ వచనం ధ్యానించినప్పుడు అక్కడ ఏముందంటే కార్యములు అల్పము అయి అల్పములయ్య కాలంలో తృణీకరించిన లోకమంతటను సంచారం చేయ యహోవా యొక్క ఏడు నేత్రములు జరుబాబుల చేతిలో గుండు నూలు చూచి సంతోషించినట ఎక్కడ లోక సంచారం చేయు ఈ ఏడు నేత్రములంట జరుబాబుల చేతిలో ఉండు గుండు నువ్వులను చూచి సంతోషిస్తాయంట కాబట్టి ఇక్కడ ఏంటంటే కార్యములు స్వల్పముల అల్పములైన కాలంలో తృణీకరించిన ఈ మొదటి రెండు గుంపులని తృణీకరించిన వాడెవడు అంటే మన ప్రవ్య విషయం మనం ఎందుకంటే వీరు బహు అల్పములైన వారు మొదటి రెండు గుంపులు కానీ దేవుని చేతిలో అంటే ఎరుబాబుల చేతిలో అంటే ఎరుబాబేలు ఏసుపక్ సాదృశ్యం అని ఉదయం నేను చూపించిన కాబట్టి ఎరుబాబేలు చేతిలో గుండు నువ్వులు ఉండటం చూసి సంతోషించిన వారు ఎవరంటే గొప్ప జనం గొప్ప జనం సంతోషిస్తారన్నట్టు ఎందుకంటే మనకు తెలుసు గుండు దేనికి సంబంధించింది అన్న వాక్యం చాలా సమాచారం మనం చూస్తాము ఈ భక్తిహీనులైన మొదటి రెండు గుంపులు తృణీకరించిన వాళ్ళు అల్పంలైన వారు కాబట్టి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 ఎన్నిసార్లు నేను చూపించిన పోయిన వారం కూడా అటుపోయిన వారం కూడా ఈ ఏడు నేత్రములు ఏడు సంఘాలు ఏడు నక్షత్రములు ఏడు ఆత్మలు ఇవన్నీ క్రైస్తవ జీవితానికే సాదృశ్యం అన్నట్టు ఏడు సంఘాలన్నా ఏడు కొమ్ములన్నా ఏడు ఆత్మలన్నా ఏడు నేత్రములన్నా అన్ని ఒకటే ఈ ఏడు నేత్రములు మన ప్రభు యొక్క కాబట్టి భూమి అంతటా వెతికే నేత్రంలో మన ప్రభు కన్నులు కాబట్టి సరే అది ఎట్లుంది ఏదంటే ప్రభులోనికి సాధృషామని కూడా మనం చూస్తున్నాం ఈ యొక్క సంఘం ఏ రీతిగా ఉంది అంటే దేవుడేర్పరచుకున్న సంఘమే కానీ అది ఏ రీతిగా తయారైంది దేవుడిని ధృవీకరించడా తయారైంది కాబట్టి దాన్ని సరి చేయాలా దాన్ని సరి చేయాలా అంటే ముందు మొదటి రెండు గుంపుల నుంచి గొప్ప సెపరేట్ చేయాలా సెపరేట్ చేసి శుద్ధీకరించాలా అప్పుడే వారు ప్రభు సంధం నిలబడగలరన్నట్టు కాబట్టి శుద్ధీకరించడం అంటే ఏ రీతిగా ఏ రీతిగా సెపరేట్ కావాలి చూడండి సెపరేషన్ అంటే శరీరకంగా విడిపోవడం కదా మరణమే కదా కాబట్టి మరణము పొందకుండా శుద్ధీకరించబడరు వీళ్ళు ఎందుకంటే ఆయన మరణ భూస్థాపన పురుదనలో పాల్పొందిన వాడవైతే నువ్వు ఆయన కొరకు పరిశుద్ధంగా సెపరేట్గా ఉండేవాడివి కానీ వీళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉండి మతపరమైన జీవితంలో జీవిస్తూ దేవునికి దూర విరుద్ధంగా ఉండి దేవునికి బహు దూరంగా ఉండాలన్న విషయం మనం చూస్తున్నాం వారు దేవుణ్ణి స్థుతించరు కానీ వారి హృదయాలు బహు దూరంగా ఉన్నాయని వారు పెదములు ఆయన మహిమపరుస్తున్నాయి కానీ హృదయాలు వారి హృదయాల మటుకు ఆయనకి బహు దూరంగా ఉన్నాయన్నట్టు ఎందుకంటే లోకాన్ని ప్రేమించిన వాళ్ళు వీళ్ళు ఏషావులాగా భ్రష్టాత్వంలో పడిపోయిన వాళ్ళు వీళ్ళు కాబట్టి వీరందరూ ప్రభు దిగ రావాలంటే శరీరాన్ని విడిచిపెట్టక తప్పదు కాబట్టి ఆ యొక్క ఏడు ఎరుబాదుల చేతిలో ఉన్న ఈ యొక్క గుండు అన్న అంశం గురించి కొంత క్లుప్తంగా జనిస్తాము అముస గ్రంథము ఏడవ అధ్యాయంలోకి వెళ్ళిపోయి దానికి ముందు ఇవన్నీ ఎందుకు మనం ధ్యానిస్తున్నాం అన్నప్పుడు నాకు ఇందాక ఒక తలంపు వచ్చింది ఏంటంటే ఎవరికైనా వచ్చిందో ప్రశ్న నాకు వచ్చింది చాలాసార్లు నేను లక్ష నలభై నాలుగు వేల మందిలో ఉన్నానా లేదా అని నాకెట్ట తెలుసు ఎందుకంటే మధ్యాహ్నం నేను చూపించిన గొప్ప జనంలో నువ్వు ఉన్నావా లేదా తెలుసు గొప్ప జనంలో ఉండే నిర్లక్ష్యమైన జీవితంలో జీవిస్తారు వాళ్ళ స్వార్థంతో కూడిన వాళ్ళు వాళ్ళ కుటుంబము వాళ్ళు వాళ్ళ జీవన విధానమే స్వార్థంతో ఉంటారన్నట్టు వాళ్ళు పాటలు పాడుకొని వాళ్ళ ఇంట్లోనే ఉంటారు అన్నట్టు వారికి సంపూర్ణంగా సత్యం తెలియని తెలియదన్నట్టు వారు బైబుల్ ధ్యానంలో అంత ఆసక్తి చూపించారు అన్వేషించాల బైబుల్లోని సత్యాలను అన్వేషించాలన్న తపన కూడా వాళ్ళలో ఉండదన్నట్టు ఆచారబద్ధంగా ఉదయం తీసుకుని అర్థం చేసుకొని అందరూ పంటలు పనులు ముగించుకుంటుంటారు ఎంతో కథితంగా ఉంటారు వచ్చేస్తారు టీవీలు తీసుకుంటారు సినిమాలు జరుపుతుంటారు పార్టీస్ చేసుకుంటారు సెలబ్రేషన్స్ చేసుకుంటారు పండుగలు చేసుకుంటారు ఆచారబద్ధంగా జీవిస్తూ ఉంటారు నువ్వు రక్షణ బొందనంగా అన్న ధీమా ఉంటుంది అది గొప్ప జనం కూడా గుణగనం ఎవరైనా వచ్చి చెప్తే నవ్వుతారన్నట్టు వారికి ఎంటర్టైన్మెంట్ అవసరం అన్నట్టు కానీ లక్ష నలభై నాలుగు వేల మందిలో చాలా కాలం కిందట నేను చూపించిన మొదటి కొన్నితలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఏంటంటే రక్త మాంసంలో పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరు అన్న విషయం ఏంటి అనేక పర్యాలు చూపించింట మీరు ఎవరు పర్లోకానికి పోతారు ఎవరు పోరు అనేది అక్కడుంది వాక్యం పదిహేనవ అధ్యాయంలో మొదటి కొలితలాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు యాభై వచ్చిన మన పదిహేనవ అధ్యాయం మొదటి కొలితలాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై వచ్చింది ఇదిగో సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసంలో దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు క్షయత అంటే నశించిపోయాడు అక్షయత అంటే శాశ్వతంగా నిలిచాడు అవి రెండు గుంపులు అయితే యాభై ఒకటో వర్షంలో ఎవరు లక్ష నలభై మంది ఎవరు కాదు అనేది చూడండి మీరు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప పాత కడబూర ఇది ఒకటి అండర్లైన్ చేసుకోవాలి చాలా మంది ఎత్తబడే సంఘానికి సంబంధించిన బోధ అనుకుంటారు దీన్ని ఇది కానే కాదు ఎందుకంటే కడబూర అన్న పదము వాళ్ళు క్రియీకరిస్తారు అసలు దాన్ని అట్లా చదివేసి కడబూర అంటే ఎన్నో బూర చెప్పండి బూరలు కదా కడబూరం రోగగానే మనం అందరము మార్పు పొందుతాము అంటే ఇది ఎప్పుడూ స్టార్ట్ అయింది ఎంతో కాలం నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మార్పు పొందుతున్నారు మనుషులు ఇది సదండీ జరిగేది కాదు ఒక రోజుకి సంబంధించింది కాదు ఇది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అన్నట్టు మార్పు పొందడం కాబట్టి లక్ష వేల మంది ఎట్లా మార్పు పొందుతుందంటే కడబూర స్వరం వినరు కాబట్టి కడబూర స్వరము అంటే యుగం ఎట్లా ముగించబోతుంది పర్లవ రాజ్య పరిస్థితి ఏ తీర్పు ఏ ఇవన్నీ ధ్యానించిన వాళ్ళు కాబట్టి మార్పు పొందిన వారే లక్ష వేల మంది అని నేను గ్రహించగలిగిన తర్వాత వీరి సేవా విధానం ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూడండి పిలిపిలు రాసిన పత్రికలో దానికి సంబంధించిన విషయం మనం చూస్తాం పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం బహు బహు విలువగల వాక్యం ఇది ఎందుకంటే ధీమాగా ఉంటారు కదా క్రైస్తవులు నేను నాకు ఒక్కసారి అర్చన పొంది సరిపోయింది నాకు అనుకుంటారు కానీ పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఏముందంటే అది కానే రీతిగా చూడండి పన్నెండవండి అచ్చని మీరు వినండి కాగా నా ప్రియులార మీరు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అంటే చెప్పండి నిర్లక్ష్యం ఉండద్దని చెప్తుంది ఎల్లప్పుడూ విధేయులయున్న ప్రకారం ఇది నేను అనేసార్లు హెచ్చరిస్తుంటాను ఎందుకు మనము శ్రమల గుండా వెళ్ళాల్సి వలన అందుకు ఎల్లప్పుడూ విధేయులై ఉండమని చెప్తుంది వాక్యం మీరు ఎల్లప్పుడూ విధేయులయున్న ప్రకారం ఇంతకుముందు ఉన్నారు ఇక మీదట కూడా ఉంటారు నిర్లక్ష్యం చేయకండి అని చెప్తుంది ఈ వాక్యం మీరు ఎల్లప్పుడూ విధేలయ్యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక చూడండి ఇది ఒక సండేనే కాక ఒక పాసర్ ఉన్నప్పుడే కాక ఒక సేవకుడు ఉన్నప్పుడే కాక అన్న విషయం జ్ఞాపం చేసింది క్రైస్తవులు కేవలం సండేనే పరుశుద్ధంగా కనిపిస్తారు కదా ఇతరులలో గొప్ప జనం అన్నట్టు నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా చూడండి ఇప్పుడు మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం అంటే ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా ఒక కాలం నా మీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండడం అన్నట్టు ఈ వాక్యాలు ఎవ్వడు ఉండడన్నట్టు నీకు ఎవ్వడివి చూపించినట్టు కూడా తర్వాత నీకు ఓపిక ఉండదు యాభై గంటలు వినగలవా ఇప్పటికీ రోజుకి నలభై గంటలు అనుకుంటారు తన గ్రంథం ధ్యానం ఆరంభమై నలభై ఎనిమిది గంటల రికార్డింగ్స్ నీకు ఆనెస్ట్ చెప్పాలి యథార్థంగా నీకు ఓపిక ఉందా ఎవరికైనా నలభై గంటల వాక్యం వినేంత ఓపిక ఉందా నలభై సునాయాసంగా ఖర్చు పెట్టేస్తారు లైఫ్లో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 ఇటువంటి రికార్డింగ్స్ మనం వినగలమా కొన్నిసార్లు నేను నా స్వరం నేను చెప్పిన వాక్యం నేనే వింటామంటే నాకు ఆశ్చర్యం వచ్చేది నాతోనే మాట్లాడుతుంది కదా అనుకోండి నన్ను ఒకటగలు వస్తున్నట్టు నాకు వెళ్ళగలం అది విన్నప్పుడే నాకు తెలుస్తుంది ఇది నన్ను కూడా హెచ్చరిస్తుంది కదా నేను తయారు కావాలి కదా అని కాబట్టి ఈ వాక్యం ఏమంటుందంటే ఎ మీరు ఎల్లప్పుడూ విదేలే ఉన్న ప్రకారము నా ఉన్నప్పుడు మాత్రమే కాక ఇది మతపరమైన జీవితం ఎవడన్నా చూస్తున్నట్టు అంటే పరుశుధంగా లేకుంటే కనిపించరు మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం అందునో భయముతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకున్నది ఇందుకు గొప్ప జనం అంతా శ్రమలు కూడా మరణిస్తున్నారు మీ సొంత రక్షణను కొనసాగించుకున్నది ఎందుకంటే ఈ సంవత్సరం మనం చూస్తాము రక్షణ పోగొట్టుకుంటారు నేను చూపించిన ఆల్రెడీ మీకు ఆ వాక్యం మనుషుకు మనం తెలుసు భూమి మీద ఇది స్టార్టింగ్ టైం అన్నట్టు ఎందుకంటే ఒక్కసారి అమాంతంగా భయంకరమైన శ్రమలు వచ్చి పడ్డప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందంటే నేను ఇంతకాలం తిన్న వాక్యం ఏమై ఇంతకాలం చేసిన సేవ ఏమే అనే అనుమానాలు నీకు వస్తుంది అక్కడికే పని నేను ఎన్నిసార్లు కూడా నీకు శత్రు బలవంతడమైన నీకు అధికారం ఇచ్చింది దేవుడు అని సర్పంలో తినంత అధికారం ఇచ్చిండి అని నీ శత్రువు ఎవరు చెప్పారు సైతానువాడు వాడి క్రియలు నీ శత్రువులే వాడు నిన్ను మరణంతో భయపెట్టి నేను చూస్తాడు ముఖ్యంగా ఈ వైరస్ ద్వారా వ్యాక్సిన్స్ ద్వారా ఈ వ్యాక్సిన్స్ ఎంత పాయిజనస్ అనేది నేను ఎన్ని అది వ్యాక్సిన్స్ స్టార్ట్ కాకముందు నుంచి చెప్తున్నా అది ఇంకా ఈ లోకంలోకి రాకముంద నుంచి నేను చెప్తున్నా అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పిన ఎప్పుడు వ్యాక్సిన్స్ ఇస్తారు కూడా చెప్పిన దాని రకరకాల వ్యాక్సిన్స్ వస్తాయి రకరకాల బూస్టర్లు ఇస్తారు ఇవి ఏ వ్యాక్సిన్స్ ఇచ్చినా ఈ వైరస్ నుంచి ఎవ్వరు మిమ్మల్ని కాపాడడం అవన్నీ నెరవేరినాయి మళ్ళీ నాకు ఎట్లా బయలుపరిచింది దేవుడు నాకు బయలుపరిచే దేవుడు మీ కూడా బయలుపరచడా ఖచ్చితంగా బయలుపరుస్తాడు వింటుంటే నాకే ఆశ్చర్యం ఉంటుంది ఇది చెప్పిన వాక్యము ఆయన ఆత్మ నడిపింపు ఆ రీతి ఉంటుంది నా స్థానంలో ఇంకొడున్నా వాడుతున్నట్లనే మాట దేవుడు వ్యాక్సిన్స్ ఎందుకు పాయిజనస్ అంటే నాకు ఈ రీసెంట్ ఒక ఒక టూ మంత్స్ నుంచి చూపిస్తున్నాడు దాంట్లో ముఖ్యంగా ఒక్క పాయిజనస్ కెమికల్ కలుపుతున్నారు దాని పేరు గ్రాఫిన్ ఆక్సైడ్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 ఈ గ్రఫిన్ ఆక్సైడ్తో సునాయసంగా కట్ చేస్తారంట అంత డేంజరస్ కెమికల్ ఈ బాడీలకు ఎక్కిస్తారంటే నాకు ఆశ్చర్యం వేసింది అవ్వ స్టీల్ని కట్ చేసే అంత పవర్ఫుల్ కెమికల్ని మంచి బాడీలోకి పంపిస్తున్నారు ప్రవా అది ఎంత పాయిజనస్ మెటీరియల్ అంటే మొత్తం నీ శరీరంలోని ప్రైతే జీవకణాన్ని ఇట్లా కోసేసుకుంటా పీసెస్ పీసెస్గా అందుకు కొంతమంది నాకు వ్యాక్సిన్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ లైనా చనిపోయినట్టు నేను చూసినా ఎన్ని యునైటెడ్ స్టేట్స్ లో మోర్ దాన్ ట్వంటీ పీపుల్ చనిపోయినారు వ్యాక్సిన్స్కి మన దేశంలో వాళ్ళు ఎక్కడైనా పెట్టలేదు అవి ఇంకెంకెంత అనాథాలు తీస్తాయి బూస్టర్లు తీసుకున్నప్పుడు మొత్తం నిశర్రమంతా కెమికల్స్తో కలుషితం అయిపోయినాక ఇంకా ఏం పని చేస్తుంది నీ పాడి నువ్వు చచ్చిపోయిన శవంలాగా వాడుంటావు జాంబీస్ అంటారు ఇంగ్లీష్లో వాళ్ళని జాంబీ అంటే చచ్చిన వాడిని నడుస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది వాడి జీవితం అట్లా తయారైపోతారు భవిష్యత్తులో పుయ్యో మనుషులు అప్పుడు ఏమవుతారు చెప్పండి నీ రక్షణ ఎక్కడ పోయినట్టు దాన్ని కొనసాగించుకోమని చెప్తున్నాడు పౌలు ఫిలిపులు రాసిన పత్రికలో రెండు చాలా ముఖ్యమైన వాక్యం మన ఇది నువ్వు చూపించాలా గొప్ప జనం ధీమా ఏ ఏం కాదు కదా దేవుడు కొంతమంది ఏమంటున్నారు తెలుసా నాతోనే నిర్లక్ష్యం ఏం లేదు కదా మా భార్య ఎత్తపడతా ఆమె కాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతా అంటున్నారు అది అంత నిర్లక్ష్యంగా ఉంటాడా భర్త ఎత్త పడుతుంటే ఆయన కాళ్ళు పట్టుకొని నీకు భార్య వెళ్ళిపోతుందంట అతి తెలివి కదా ఇది రహస్యంగా ఏం జరగదు నువ్వు ఇచ్చోడివి ఆయన రాక రహస్యమే కాదు వీళ్ళు రహస్యమైన ఎత్తపడే బోధ గురించి నిద్రపోతుంటారంట ఒకడు పడక మీద భర్త మాయమైపోతే భార్య ఉండిపోతుంది భార్య మాయం పొలంలో తోట పొలం పని చేస్తున్నవారు ఒకరు మాయమైపోతారంట ఒకరు మిగిలిపోతారంట అక్కడ అసలు లేనే లేదు మత్తవారి టెక్నాలజీ అని నేను చూపించిన ఎన్నిసార్లు ఒకడు కొనిపోబడింది ఒకడు విడబడినంటే రీసెంట్గా నేను విన్నా నేను నిన్న అనుకుంటా నిన్న ఒక పాస్టర్ వాక్యం చెప్తుంటే వింటున్నా బస్సులో కూర్చొని ఆ రేడియోలో పాస్టర్ ఒకరు ఎత్తబడుతున్నారు ఒకరు విడబడుతున్నారు అరే వాక్యమే లేదు ఒకరు కొనిపోబడుతున్నారు ఒకరు విడవడుతున్నారో అనేది వాక్యం ఈయన ఏమంటాడంటే ఒకరు ఎత్తబడతారు ఒకరు విడబడుతారంట ఇంకా రకరకాలుగా చెప్తున్నాడు ఆయన ప్రపంచమంతట మనుషులు మాయమైపోతుంటే అంత గందరగోళం ఉంటుంది అని చెప్తున్నాడు వాక్యమే లేదు ఎక్కడ బైబిల్లో ఊహాగానాలు ఇవన్నీ ఉదయము భర్త అంట లేచి ఎక్కడ పోయింది ఈమె అనిషిడు వినడానికి ఎంత బాగుంది కానీ అది మోసం పిల్లలంతా మాయమైపోతారంట తల్లిదండ్రులు లేరని పిల్లలు వెతుకుతుంటారంట పిల్లలు లేరని తల్లిదండ్రులు వెతుకుతుంటారంట ఇవన్నీ మోసకరమైన బోధాలు భిన్న భిన్నమైన బోధాలు ఇవన్నీ దేవుని వాక్యానికి అటువంటి మోసకరమైన బోధాలు చేసి రక్షణను పోగొట్టుకుంటారు మోసకరమైన బోధలను పాటించి రక్షణను పోగొట్టుకుంటున్నారు ఆర్బాటంతోనూ ప్రధానదూతతో శబ్దంతో దేవుని బోరతోనే దేవుడు దిగొచ్చిందంటే ఆర్బాటం అంటే మొత్తం ప్రపంచం అంతటి వింటది కదా భయంకరమైన అల్లకలం అది శబ్దాలు దేవుని బూర చివ్వరి బూర అది కడబూర దేవుని బూర కడబూర అది ప్రధానభూత శబ్దము అది యుద్ధానికి సంబంధించిన శబ్దము ప్రపంచమంతటా యుద్ధానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు యుద్ధం కొరికి వస్తారు ఈ లోకం లేక వాక్యం దేశం రాష్ట్రం పత్రిక నాలుగో అధ్యాయం పదహారవ వర్షంలో అది మనం యుద్ధానికి సంబంధించిన పోదా పునరుద్ధానికి సంబంధించిన బోధ అది దాన్ని ఎత్తబడేసిన బోధగా మార్చేస్తున్నారు పచ్చ వార్త ఇరణాలు అధ్యాయము ఆడవ బూర చివరి బూరకు సంబంధించిన బోధ అది తీర్పుకు సంబంధించిన బోధ అది ఒక నిత్య జీవానికి ఒక నిత్య నరకానికి పోతున్నారు అని చెప్తే దాన్ని ఉంటా చేసే శక్తి ఉన్న వాక్యం ఎవ్వరు చదవరు నోవ జలప్రల డైరెక్ట్ ఒకడు ఎత్తబడతాడు ఒకడు వీడబడతాడు ఎత్తబడతాడు అన్న పదమే లేదు కొనిపోబడతాడని ఉంది వాక్యంగా అంతగా మోసపోయారు అన్నట్టు వాళ్ళు యుగ దేవత వారికి పులికన కల్పించి కాబట్టి ఈ సంవత్సరం నుంచి నువ్వు భయంతోనూ వణుకుతోనూ నీ సొంత రక్షణను కొనసాగించుకోవాలా ఏం చేస్తావో నీవే ప్రయాసపడాలా దేవుని బిడ్డలు పాపం చేయలేరు కానీ నిర్లక్ష్యం అయితే చేస్తారు కదా మనం నిర్లక్ష్యంగా ఉండడానికి వినలేదు దాన్ని కొనసాగించుకోమన్నట్టు ఒక్కసారి రక్షణ పొంది సరిపోదు బ్రదర్ సిస్టర్ ఆ వాక్యం చెప్తుంది భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుండు ఒక్కసారి ఉద్యోగంలోకి పోతే అన్ని మర్చిపోతాం ఈ వాక్యాలు ఇట్లా లేకపోతే ఏమవుతుందని చెప్తుంది పదమూడవ వర్షంలో అట్లా మీరు కొనసాగించుకుంటే ఏమవుతుంది ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలిగ చేసుకునేటప్పుడు తన దయా సంకల్పము నెరవేర్చేటై మీలో కార్యసిద్ధి కలిగజేవాడు దేవుడే ఇలా రెండు విషయాలు హెచ్చరిస్తున్నాడు ఒకటి ఏంటంటే మీరు మీ ఇష్టపడిన కార్యాలని సిద్ధి అంటే సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి కొరకు తర్వాత దేవుని దయా సంకల్పము నీ జీవితంలో నెరవేర్చటాయి మీలో కార్యసిద్ధి కలిగజేవాడు దేవుడే నీ కార్యాలు ఈ లోకంలో సక్సెస్ఫుల్గా కావాలన్నా దేవుని సంకల్పము నీ జీవితంలో సక్సెస్ఫుల్ కావాలన్నా దేవుడే అది చేయాల ఎప్పుడు నీ రక్షణను కొనసాగించుకుంటేనే భయముతోను వణుకుతోను లేకపోతే ఒక్కర జనము నిరపరాధులు అట్లా అక్కడ ఉన్నది అక్కడ మూర్ఖమైన మధ్య మనం ఉంటున్నాం అన్న వాక్యాలు వ్యాపించాయి అంత దీర్ఘంగా మనం చూడం బ్యాక్ టు ఆ యొక్క ఇద్దరు సాక్షాత్ సంబంధించిన బోధ ఎకర గ్రంథం నాలుగవ ధ్యామ ఇది మనం తిరిగి చూస్తూ ఉన్నాము స్వల్పమైన కార్యములు అల్పములయ్యున్న కాలంలో ధృణీకరించిన వాడేవాడు మన ప్రభు తప్ప ఎవరు చేయగలరు అది రెండు గుంపులు భక్తిహీనత గుంపులకు సంబంధించింది తర్వాత ఎరుబాబుల చేతిలో గుండు నూలు ఉండుట వారు ఎవరు గొప్ప జనం కాబట్టి ఆయన కొలత వేసినప్పుడు ఏం జరిగిందనేది మనం ఆమోసు గ్రంథంలో చూస్తున్నాం ఒకసారి చూడండి ఆమోసు గ్రంథము ఏడవ అధ్యాయము చాలా సంవత్సరాల క్రితం మట్టపు గుండు అన్న అంశము చాలా రికార్డింగ్స్ అమోస గ్రంథం సంబంధించి అమోసు గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో మన ప్రభు ఏ రీతి ఉండడం అక్కడ చూపిస్తుంది తాను మటపు గుండు చేత అంటే గుండు దారం తెలంగాణ భాషలో మీ ఇల్లు కడతప్పుడు గుండు వాడతారు కొలతల కొడుకు కాబట్టి ఆ మటపు అంటేనే గుండు దారం అంటాం లైన్ అంటారు ఇంగ్లీష్ లో ప్లంబ్ కూడా అంటారు యుహోవ తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఇట్లు దర్శరీతిగా నాకు కనపరచను ఆమోసుకి యహోవా ఆమోసు నీవు కనబడిచినది నాకు మట్టపు గుండు కనబడుచిందంటిని అప్పుడు యహోవా సెలవుషన్ నా జన్ల ఇసల మధ్యను మట్టపు గుండు వేయబూచున్నాను నేను వారిని దాటిపోను అయిపోయి అక్కడికి ఎండన్నట్టు నేను ఎక్కి పరిస్థితిలో వాళ్ళ దగ్గరికి రానింకా విశాలు పలు జరిపి శారీరకంగా ఉన్న వాళ్ళ దగ్గర నేను రానని చెప్తున్నాడు ఎందుకంటే మట్టపు గుండు వేసినప్పుడు రెండుగా విభజింపబడతాయి ఆ గుంపులు అన్న విషయం కాబట్టి గొప్ప జనాన్ని దేవుడు ఎందుకు విభజిస్తున్నాడు జరుబాదుల చేతిలో మట్టపు గుండు ఎందుకు ఉంది ఇదే విషయం మన జ్ఞాపకం చేయబడుతుంది అది రెండుగా విభజింపబడుతుంది ఇది విడదీస్తుంది అన్నట్టు మొదటి రెండు గుంపుల నుంచి గొప్ప జనాన్ని విడదీసేరదే మట్టపు గుండు ఎందుకంటే మొదటి రెండు గుంపులు కొలతో వేస్తే పనికిరాని గుంపుల్లాగా తరైనయి ఘనహీనమైన గతంలాగా తరైనవి అయినా కానీ ఆయన ఆయన పనిలో వాడబడుతున్నది ఊరేమి చూపించిన కీర్తన గ్రంథం నూట నలభై ఎనిమిదవ అధ్యాయంలో చూపించిన ఎనిమిదవ వచనంలో దా ఆయన కార్యాలు నెరవేర్చడం కొరకు అవి ఘనహీనమైన గతం లాగా వాడబడుతున్నాయి కాబట్టి ఏడవ అధ్యాయంలో ఇందాక చూసినట్లు అమోసు ఆ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 అయితే ఆ గోడ మీద నిలబడింది ఎందుకంటే లక్ష నలభై నాలుగు వేల మంది ఆయన శరీరము దానికి శిరస్సు ఏసువు కాబట్టి ఆయన గోడ మీద ఉండి ఆ మట్టపు గుండు ఏమైందన్న విషయం మనము ఆ తొమ్మిదో వర్షంలో చూస్తాం రెండుగా విభజింపబడిన గుంపులు అవి ఇసాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలంలో పాడైపోయినాయి ఎప్పుడు కొలత వేసినప్పుడు ఇస్రాయల్ ప్రతిష్ఠిత స్థలంలో నాశనమగును ఇసాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలంలో పాడైపోగును ఇస్రాయల్ ప్రతిష్ఠిత స్థలంలో నాశనమగును నేను కడ్గం చేత పట్టుకొని ఎరోబాము ఇంటి పడుగను ఇవి ఇక్కడ మనం చాలా చూస్తున్నాము ఇస్సాకు సంతతి ఇస్రాయల్ నీళ్ళు దాని తర్వాత మూడు గుంపులు కాబట్టి దేవుని ఖడ్గము ఎరవామ్ ఇంటిగా వాడింది ఎరవామ్ అంటే త్రాగబోతు కదా శారీరకంగా జీవించేవాడు అన్నట్టు తర్వాత ఇస్రాయల్లో ప్రతిష్ఠిత స్థలంలో నాశనం అవును ప్రతిష్ఠిత స్థలంలో అంటే అవి మందిరాలు అన్నట్టు దాని తర్వాత ఇసాకు సంతతి ఉన్నత స్థలంలో వాళ్ళు ఉన్నత స్థలంలో మీద బరులు అర్పించి బయలు దేవతలకి బరులర్పించరు అన్నట్టు అవి పాడైపోతాయి దేని పనికి రాకుండా పోతాయి అట్లా టేలెంట్ అంటు కాబట్టి మటపు గుండు దించేస్తే ఒక్కొక్కడు గుంపుగా విభజింపబడింది అన్న విషయం మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి ఈ మటపు కొలతలకు సంబంధించింది ఆయన కొలత వేస్తే నీ జీవితం ఎట్లా ఉంటుంది చెప్పండి అందుకే నేను ఉదయకాలం పూర్తి చూపించినాను ఆ యొక్క చక్రగ్రంథం అధ్యాయంలో ఈ రెండు ఒలివ చెట్లు ఒకటి కుడి వైపున ఒకటి ఎడమవైపున అవి ఏం చేస్తున్నాయి ఆ యొక్క దీపస్తంభానికి ఆనుకొని నూనె పోస్తా ఉన్నాయి అన్నట్టు కాబట్టి దేవుని సంఘంలో వీళ్ళు చివరికి నూనెను పోసేవాళ్ళలాగా తయారవుతున్నారు అన్న విషయం మొదట్లో ఉన్నారు కానీ దాని తర్వాత ఆరిపోయారు అన్న విషయం ఎంతవరకు నూనె లేదు కుదిలేని కనికల దగ్గర కాబట్టి నూనె లేకపోతే ఏమవుతుంది వారి పరిస్థితి అందుకే జక్ర గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో మనం ఇప్పుడు కొన్ని వాక్యాలు చేసే చెప్తున్నారు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం యహోశువ ఎదుట నేనుంచిన రాతిని తేలి చూచి చూడి ఆ రాతికి ఏడు నక్షత్రములు ఉన్నవి దాన్ని చక్కడకు పనిచేవాడును ఇదేను ఇదే సైన్యం ఇదే సైన్యం పెతిపతి యహోవాకు మరియు ఒక్క దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును ఒకటే దినం శ్రమ ఒక్క దినము అంటే శ్రమకు సంబంధించి అయితే మనం అక్కడ ఏం చూస్తున్నామంటే ఆ యొక్క రాతి ఒక రాతికి ఏడు కథలు ఉండడం అనేది ఎరుబాబేలు ఆ యొక్క పునాది తలరాయికి సంబంధించిన విషయం మాట్లాడడం ఉదయం ఉదయం పూటనండి ఆ తలరాయికి సంబంధించింది పునాది వేసిన అయితే ఆ యొక్క మన ఎరుబాబేలు సారీ ఎరుబాబేలు పునాది అన్న విషయం మనం చూస్తున్నాం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 ఇక్కడ మనం చూస్తున్న వాక్యం ఏం హెచ్చరిస్తుందంటే ఆ దాయి వేసుకొని సాధు సూచిస్తుందని మతేశార్త ఏడవ అధ్యాయంలో చూపిస్తాం ఒకసారి చూడండి మత వార్త ఏడవ అధ్యాయము మత వార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వర్షాలలో మతేశ్వార్త ఏడు ఇరవై నాలుగు కాబట్టి ఈ నా మాటలు కాబట్టి మనం ఏం చూస్తున్నామంటే మతేసు వార్త ఏడవ అధ్యాయంలో ఈ ఇరవై నాలుగవ వర్షంలో మన ప్రభు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చెయ్యి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధి పోలి ఉంటుంది కాబట్టి లక్ష నలభై నాలుగు మంది ఆ బండ మీద ఇల్లు కట్టుకున్నారు ఆ బండ క్రీస్తే అన్న విషయం మనం ఎనిసాలో జానిస్తున్నాం చూడవసారి మతస్సు వార్త పదహారవ అధ్యాయం మత్స్సు వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షం అనుకుంటా మత్స్సు వార్త పదహారవ అధ్యాయము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 ఆరో వచనంలో ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఈ భూమి అందంతటా వెతుకుతా ఉన్నాయన్నట్టు ఈ మతపరమైన జీవితము ఎట్లా ఉంది అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు దేవుడు పర్లక సంబంధించిన బోధ ఎందుకు ప్రాముఖ్యమైందంటే ఇది కేవలం లక్ష మందికి తప్ప ఎవరికి అర్థం కాదు పర్లక రాజ్యం రోజు అంటే బలవంతం చేట్లా పట్టబడింది అది తక్కువైన కుమారునికి సాదృశ్యంగా అది ఒక స్త్రీ తను తీసుకున్న మూడు కొంచెంలో పిండిలో అంతకుముందు పులిసిన పిండిని కలిపిన పిండితో పోలిసి పులిసిపోయి ముద్దంతా పులిసిపోయింది పర్లవరాజుని దేని తను ఒక విధానాల తన దగ్గర ఒకటే కాసుని పోగొట్టుకొని దుఃఖంలో ఉంది పోయింది అది పర్లవరాజ్యం ఏదైతే ఉంది ప్రతిదీ అంత ప్రారంమారైతుంది కాబట్టి పర్లవరాజం సంబంధించిన బోధ మనకి తప్ప ఇంకొకరికి అర్థం కాదు ఎందుకంటే అది మనకు కనుకరించబడింది వారికి కనకరించబడలేదు అంటాడు దేవుడు కాబట్టి ఆయన కన్నులు భూమి ఎంతటా వెతుకుతున్నాయి ఎవరి కొరకు గొప్ప జనం కొరకు అదే చూస్తామండి మనము ఎక్కడ చూస్తాము యోపు గ్రంథంలో కూడా కదా మొదటి అధ్యాయంలో సైతానాన్ని నువ్వు ఎక్కడి గురించి అంటే భూమి ఎందంతటా ఇటు అటు వెతుకుతున్నా అంటే సైతానం కూడా దేవుని చేతిలో ఒక పని సాధనంలో వాడబడుతున్నాడు వాడు ఇటు వాటి మళ్ళీ నాకు నా నా సేవకు సంబంధించింది ఏం యోపు గురించి కాబట్టి చూడండి ఈ లోకమంతట ఈ సర్పములు తేళ్ళు పరిగెత్తుతున్నాయి ఆయన చేతిలో సాధనలాగా వాడబడుతున్నాయి ఆయన కనుల్లాగా కూడా వాడబడుతున్నాయి ఆయన కనుల్లో సగమే కదా అవన్నీ వెతుకుతా ఉన్నాయి నట్టు గురించి వెతుకుతున్నాడు దేవుడి ఇంక ఎక్క నడు వీళ్ళు స్వల్పమైన వాటిని చేసిన మన ప్రభు అన్న విషయము మనం ఎక్కడ చూస్తున్నామంటే ఓ వద్ద చూడండి జరుబాబుల్ జకరే గ్రంథం నాలుగు అధ్యాయం పదవర్షంలో చూసినట్లు ఈ స్వల్పమైన కార్యములని ఎవరు అట్లా చేసిండ్రు హూ హ్యాస్ రెస్పాయిడ్ ద డే ఆఫ్ స్మాల్ థింగ్స్ ఉపధ్య మొదటి అధ్యాయం అదొకటే అధ్యాయం కాబట్టి గ్రంథము రెండవ వచనం నేను అన్య జనులలో నిన్ను అల్పునిగా చేసి కాబట్టి ఎవరిప్పుడు అల్పంగా చేసిండ్రు భక్తిహీనులని ఉపధ్య అంటే సర్పంలో తేలకు సంబంధించిన పోదా కదా ఇది ఒక పద్ధతి అంటే తేల సర్పంలోకి సంబంధించి ఏదోకు సంబంధించిన పోదా కాబట్టి నేను అనే అల్పునిగా చేసే తిన్నాయి నువ్వు బహుగా దేవుడు తప్ప ఎవరు కూడా అల్పంగా చేయలేదు దేవుడు తప్ప ఎవరు కూడా ఉన్నత స్థితికి లేవనెత్తలేదు కాబట్టి గొప్ప జనం ఎందుకు వాళ్ళు శ్రమలగుండా ఎందుకు చివరికి ఆనందించాల్సి వస్తుంది వాళ్ళు మొదట మార్పు చెందలేని వారు సగం సత్యం సగం బద్దలో ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడైతే జరిబాబు చేతిలో ఆ యొక్క మట్టపు కుండి తీసుకో అప్పుడు సంతోషిస్తున్నారు ఎందుకంటే మాకు విమోచన కలిగిందని ఆ ఇక్కడ చూస్తాము కాబట్టి కొన్ని జేమ్స్ నంబర్స్ రాసుకున్నాం కానీ అంత డీటెయిల్గా మనం చూడండి కానీ స్వల్ అల్పమైనది అల్పమైంది లేక తెలుగు బౌ అల్పునిగా చేయడం అనేది అల్పునిగా చేయడం ఒక గెలవ తీసినట్లు దేవుడే నేను అల్పునిగా చేసిండడు ఆ యొక్క తుంపుని అన్న విషయాన్ని మనం అక్కర్తిస్తున్నాం జగ్రంథము నాలుగవ దేము పదవర్షంలో కార్యములు అల్పములయ్యున్న కాలంలో ధృవీకరించిన వాడేవుడు చూడండి ఆయననే చేసిండు దేవుడే చేసిండు అన్న విచనక జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి తృన్నీకరించడం అంటే డిస్పైస్ అని ఉంది జేమ్స్ ఆ నంబర్స్ లో తున్నీకరించడం నైన్ థర్టీ సిక్స్ దాని అర్థం డిస్రెస్పెక్ట్ అంటే మర్యాద లేని జీవితం అన్నట్టు మర్యాద పోగొట్టుకోవడం అన్నట్టు సిగ్గుబడడం సంపూర్ణంగా సిగ్గుపడడం అన్న విచనక జ్ఞాపకం చేయబడుతుంది వాక్యం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 దిన వృత్తాంతములకు వెళ్తే మనం వీటిని మరి కొంచెం దీర్ఘంగా చూడగలము రెండవ దినవృత్తాంతములు పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఒక పది నిమిషాల వాక్యాన్ని ముగిస్తా రెండవ దిన వృత్తాంతములు అధ్యాయము తొమ్మిదవ వచ్చిన దాని గల యథార్థ వారిని బలపరచకై ఎహోవ కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది బలపరచాలంటే ముందు బలహీనులుగా ఉండాలి కదా కాబట్టి బలహీనులుగా ఉన్న వారిని బలపరచటకు ఎహోవ కను దృష్టి సంచారం చేస్తున్నది ఈ విషయం నీవు మతి తప్పి ప్రవర్తించి మతి ఇక్కడ మతి ఉంది ఫూలిష్ అనుంది అంటే బుద్ధి లేదనుంది ఇంగ్లీష్ ఈ విషయమందు దేవుడు దేవుని కను దృష్టి ప్రపంచమంతటా సంచారం చేస్తుంది ఈ ఏడు కనులు యథార్థ హృదయం గలవారిని బలపరచడం కొరకు కానీ ఆ యథార్థ హృదయం కనిపిస్తాడు ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించుతుంది కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును కాబట్టి గొప్ప జనం అందరూ మహాభయంకరమైన యుద్ధంలో పాల్గొండబోతున్నారు ఏంటది శ్రమరగుండ ఈ యుద్ధం శ్రమకు సంబంధించి నీకు వ్యతిరేకంగా శత్రువులు రాబోతున్నారు సర్పంలో ఎందుకు నువ్వు హూలిష్గా అంటే బుద్ధి లేని దానిలాగా బుద్ధి లేని వాడిలాగా నువ్వు జీవించిన వాళ్ళ విషయం వ్యాఖ్యలు ఆయన నిన్ను బలపరచాలనుకుంటే నువ్వు ఇంకా బలహీనంగా తయారైపోయినావు బుద్ధి ఆ విషయం మనం ఇక్కడ చూస్తున్నాం అదే రీతిగా యశయ గ్రంథము ముప్పై అధ్యాయము నాలుగవ వర్షాలు కూడా మనం చూస్తాం ఆయన కనులు ఏ రీతిగా అటు ఇటు పరిగెత్తున్నాయనే యషయగ్రం విషయ ముప్పై మూడవ అధ్యాయం విషయ ముప్పై మూడు నాలుగవ వచనంలో ఆయన కనులు ఏరీతి ఉన్నాయి అన్న విషయానికి వ్యక్తం చేపడుతుంది చీర పొరుగులు కొట్టివేయినట్లు నీ సొమ్ము దోచబడిన మిడతలు ఎగిరిపోనట్లు శత్రువు దాని మీద పడుదేరు యహోవ మహాగణతన దినాడు ఆయన ఉన్నత స్థలంలో నివసించింది న్యాయంతో నీతితోను సిగను నింపెను కాబట్టి మూడవ శలం మహాఘోషణ విని జనులు పారిపోవును నీవు లేస్ట్తోనే తోని జనులు చెదిరిపోదురు కాబట్టి ఆయన ఏ రీతిగా ఈ లోకం తట్టు చూస్తుండో అన్న విషయం చీడ పురుగులు మీ సొమ్ము మిడతలు ఎగిరిపోనట్లు శత్రువులు దాని మీద పడుదురు కాబట్టి ఆయన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 సంపూర్ణంగా తయారు కావడము అగ్నిలో పోయినట్టు ఉదయ పుట్టినని చూపించిన చక్ర గ్రంథంలో వీళ్ళందరూ అగ్నిగుండ పోయి సంపూర్ణంగా తయారవుతారు అన్నట్టు సెపరేషన్ అన్నట్టు విడిపోవడం అన్నట్టు మటప్పు గుడ్డు ఏ రీతిగా వాళ్ళు విడిపోయింద్రో ఆ రీతిగా విషయాన్ని మనం అక్కడ ఈ రోజుకి వాళ్ళు ఆ అబద్ధంలో చిక్కబడింద్రు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి వీటికి సంబంధించిన మరి వచ్చే వారం మాది దీర్ఘంగా కొన్ని చూపిస్తానటువంటి అభు మనకు అనుగ్రహించాల వచ్చే వారము ఆ యొక్క ఈ ఏడు ఆత్మలు సంబంధించిన విషయాలు ఇవన్నీ ఇద్దరు సాక్షులకు సంబంధించిన బోధనే ఇది కంటిన్యూ అవుతా ఉంది కాబట్టి నేను అనుకుంట బహుశా రేపు వచ్చే వారము మాకు చాలా డీటెయిల్డ్గా వెళ్ళి కొట్టాం మనం నేను అనుకున్న భవిష్యత్ పది గంటలు అవుతుంది అనుకున్నాను మన దేవుడు ఎట్లా నడిపిస్తారు ఇది మనం ముందుకు వెళ్దాం గొప్ప జనం సంబంధించిన బోధ కంప్లీట్ గా మనం అర్థం చేసుకోకపోతే ప్రతి అంశం వారికి సంబంధించింది మనకు అర్థం కావాలా వారందరూ తగ్గింపబడుతున్నారు కానీ బేరుబాబుల చేతిలోని మట్టపు గుండు చూడగానే సంతోషిస్తున్నారు ఎందుకంటే కృపా వహించేవాడు ఏసు సంఘాన్ని సంపూర్ణంగా తయారు దేవుడు ఈ టైంలో శుద్ధీకరిస్తున్నాడు శ్రమల గుండా పోనిచ్చి శుద్ధీకరిస్తున్నాడు పర్ఫెక్షన్ గా తయారు చేస్తున్నాడు ఇవన్నీ మనకు తపావనట శ్రమ మళ్ళీ అటువంటి జీవితనంలో ప్రభులు నడిపించి అందులో నుంచి బయటికి తీసుకొస్తున్నాడు ఆయనకి మనం వందనాలు చెప్పడం ప్రార్థన పూర్వకంగా తండ్రి మీకు వందనాలనైనా గురించి మీరు చూపిస్తున్నారు ఇద్దరు సాక్షులకు సాదర్శంగా ఉన్నారు ఆ ఇద్దరు సాక్షుల మీరు మా తను మాట్లాడుతున్నారు కాబట్టినైనా వారు ఏ రీతిగా శ్రమలకుండా పోవాల్సి అన్న విషయాన్ని మీరు మాట్లాడుతున్నారు మట్టపు గుండుకు సంబంధించిన విషయాలు చూపిస్తున్నారు మీరు కులత వేసినప్పుడు క్రైస్తవ జీవితం ఏ రీతిగా ఉండండి గుంపులు గుంపులుగా విభజింపబడ్డాయి ప్రభావ నాలుగు గుంపులు కానీ ఆ యొక్క గొప్ప జనము విడిపోవాలా మొదటి రెండు గుంపులతో కానీ వాళ్ళు విడిపోకుండా ఉన్నందుకు వాళ్ళందరూ శరాన్ని కోల్పోవాల్సి ప్రాణాలు కోల్పోవాల్సి ప్రాణం కోల్పోవడమే విడిపోవడం విషయం ప్రాణాలు కోల్పోతేనే వాళ్ళు శుద్ధీకరించబడతారన్న విషయం మీరు మాత్రం మాట్లాడినారు ఈరోజు ప్రభావ అవన్నిటిని ముందుగానే గ్రహించలే గ్రహించింటే గొప్ప జనం నుంచి లక్షణ రోధాలుగా వాళ్ళు గ్రహించలేదు కాబట్టి అందరూ చిక్కబడ్డాడనైనా ఎవరి స్థలాలలో వాడు చిక్కబడ్డాడనైనా కానీ ప్రభా మమ్మల్ని మట్టుకుని మీరు ఎంతగానో ప్రేమించి అందులో నుంచి బయటికి తీసుకొచ్చారు ఇది మా గొప్పతనం కానే కాదు ప్రభా కేవలం మీ కృపనే మీ కృప ద్వారా వాళ్ళని బయటికి తీసుకొచ్చిన మీకెంతో వదనాలైనా కాబట్టి పిలుపులు పత్రిక రెండవ అధ్యాయంలో మీరు చూపించిన విధానంగా రెండవ శాయంలో ప్రభా మా యొక్క రక్షణను మేము కొనసాగించుకోవాలా భయంతో అవును ప్రవా మా సొంత రక్షణను మా జీవితాంతం దాని కొరకు మేము ప్రయాసపడల కొట్లడల ప్ర మరణమగనంత వరకు శ్రమ పడల మరణ ఎట్టి పరిస్థితుల మా సొంత మేము పోగొట్టుకోం ఈ సంవత్సరం నుంచి అటువంటి భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని వాక్యం పెట్టిన వాళ్ళందరినీ ఆశ్రయించమని సంపూర్ణమైన స్వస్థతలు దయచేసి నింపి యువతను అభిషేకించి గొప్ప సాక్షులశిలో నడిపించడం ఏసు క్రీస్తు అని ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు ఏసు కృప నడిపి మనందరికీ సదాకాలం పడండి కాక ఆమె ప్రెజరాడు బ్రదర్ అందరూ ప్రెజరాడు అందరికీ ప్రెజరా బ్రదర్స్ అండ్ సిస్టర్స్